పోయిన వారము జఫన్య గ్రంథము తొమ్మిదవ భాగాన్ని మనం ధ్యానించినాం అంతే కదా చూస్తా చూస్తా పదవ వారానికి వచ్చినాం మనం కేవలం జపన్య గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం ఇంకా రెండవ అధ్యాయంలోనే మనం ఉంటున్నాం వారం దేవుడు మనకి ఒక విషయాన్ని చూపించింది జఫన్య దేనికి సంబంధించిన విషయాలని జ్ఞాపకం చేస్తుందని మొదటి అధ్యయనం చూసినాము నేను సమస్త శరీరాలను తుడిచి వేసేదని అన్నాడు జీఫన గ్రంథం ద్వారా అదే విషయాన్ని దేవుడు అంతకు ముందు కూడా మనకు జ్ఞాపకం చేసింది చూడండి ఆది మొదటిసారి జ్ఞాపకం చేసిండు ఏడవ అధ్యాయంలో ఆది ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును అని దేవుడు నోవాతో చెప్పింది కానీ నోవాని తన కుటుంబాన్ని కాపాడుతా వాగ్దానం చేసింది నోవా తన తరంలో నిందారహితుడుగా ఉన్నాడు నీతిమంతుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం మొదటి వర్షంలో చూస్తాం ఈ తరము వారిలో నీవే నా యుద్ధట నీతి మంతుడవై యునిట చూచి తిని గనక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించడి ఓడ దేవునికి సాదృశ్యం ఏసుప్రభుకి సాదృశ్యం ఏసు ఉన్నంత కాలం మనకు ఆయన కాపుదల ఉంటుంది శ్రమల కాలంలో అంటే నలభై దివారాత్రంలో ఆ యొక్క కుమరించినప్పుడు దేవుడు అది శ్రమల కాలం అన్నదానికి సాదృశ్యం ఉంది భయంకరమైన శ్రమలు ఇది లోకమంతట ఎక్కడ తప్పించుకొని పోలేము నీళ్ల నుంచి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ కాలంలో ఎక్కడ కూడా మనం తప్పించుకొని పోలేము కాబట్టి నువ్వు నిజంగా కాపాడబడాలంటే ఆయనలో దాచుకోవాలా విషయాన్ని జఫన్య గ్రంథాలు కూడా జ్ఞాపకం చేసిండాన్ని కదా జఫన్య గ్రంథాలు ఏమన్నా అంటే నీతి మంతులు సాత్వికులు యహోవతట్టు మర్లు తట్టు తిరిగినలా ఒకవేళ శ్రమల కాలంలో మీరు దాచబడురేమో అని దేవుడు జ్ఞాపకం చేసింది జపనే గ్రంథం ద్వారా కాబట్టి శ్రమల కాలంలో దాచబడతాము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా దాచబడతామంటే ఆయనలో దాచపడతాం ఇవన్నీ ఉపమాన చెప్పబడ్డాయి శ్రమల కాలం నువ్వు చుడనే చుడవు అని ప్రపంచమంతటా క్రైస్తవ సంఘం బోధిస్తుంది కాని దేవుడు మనకి ఎన్ని ఈ విషయాన్ని చూపించింది దాచబడతావు శ్రమల కాలంలో నోవా కుటుంబం కూడా ఒక పాస్టర్ ఒక దేవుని సేవకుడు చాలా కాలం క్రిందంటే ఈ విషయం చెప్తున్నాడు రాప్చర్ కల్ట్ బోధకుడైన ర్యాప్చర్ కల్ట్ అంటే మీకు తెలుసు కదా ర్యాప్చర్ కల్ట్ అంటే సంఘము ఎతబడుట అన్న బోధని బోధను ప్రబోధించే వాళ్ళని కల్ట్ అంటారు కల్ట్ అంటే దేవునికి విరోధమైన బోధ అనర్థం కాబట్టి ర్యాప్చర్ ర్యాప్చర్ అంటే ఎతబడుట అనే అనార్థం ఇంగ్లీష్ లో కాబట్టి ర్యాప్చర్ కల్ట్ అంటే ఎతబడే సంఘానికి సంబంధించిన బోధ బోధకులను కల్ట్ అంటారు అంటే అదొక గుంపు అన్నట్టు దేవునికి విరోధంగా ఉండే గుం గుంపు అనట్టు దేవుని వాక్యాలకి విరోధంగా ప్రకటించే గుంపు దుష్టుడు ఎప్పుడు దేవుని వాక్యానికి విరోధంగా ఉంటాడు వాడు ఎప్పుడు సగం వాక్యం చెప్తాడు సగం వాక్యం విడిచిపెడతాడు ఎందుకంటే సగం వాక్యం చెప్పి యేసు ప్రభుణ్ శోధించడానికి ప్రయత్నించాడు కదా నలభై దిన నలభై దివరాత్రులు అతను ఉపాసం ఉన్నప్పుడు శోధించడానికి అపవాది అరణ్యంలోనికి అతన్ని కొనిపోయాను అని ఉంది అంటే దేవుడే అతడు శోధింపబడుటకు సైతాని పంపించినట్టు మనం చూస్తాం అక్కడ వాక్యం కాబట్టి యేసు ప్రభు కూడా శోధింపబడుటకు అని కొనుకోబడిను సరే ఏ రీతి కొనుకోబడి సైతాన్ వంట ఎప్పుడు కొను పోలేడు కాబట్టి అక్కడ దేవుని విధానం ఉంది ఆ శోధనలో ప్రభువు జయించడం అన్న విధానాన్ని మనం చూసినాం ఎట్లా జయించాలా అనేది మనకు మార్గం చూపించింది సైతాన్ మీద ఎట్లా జయించాల అనేది ఒక మార్గం అక్కడ కాబట్టి వాడు వాక్యాన్ని ముక్క తీసి వాడుతా ఉంటాడు కానీ మనం సంపూర్ణంగా ఆ వచనము దాని మీదేముంది దాని కింద ఏముందో అది చూసుకొని మనం ధ్యానించాల అప్పుడే మనం మోసపోం ఎందుకంటే హేతువాదము లేక ప్రభుకు విరోధ విరోధమైన వాదాల వాదాలు ప్రకటించే వాళ్ళు లేక వాక్యాలు ప్రకటించే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పైన ముక్క లేక కింద ముక్క రెండు కట్ చేస్తారు వాక్యాలు ఏ వాక్యం చెప్పినా ఆ పైన ముక్క వాక్యం చెప్పేసి కిందకి విడిచిపెడతారు నీకు అంత జ్ఞానం ఉండదు ఎక్కడున్నాయి ఆ వాక్యాలు వెతుకోవడం అంత జ్ఞానం ఉండదు ఒకరు నువ్వు సంపూర్ణంగా దాని వాక్యాన్ని ధ్యానించింటే నీకు తెలిసి వీడు సగమే వాక్యం చెప్పినాడు చెప్పి పబ్లిక్ ని మోసం చేస్తుండని నువ్వు గుర్తించగలవు కాబట్టి మనము సంపూర్ణంగా వాక్యాన్ని ముగించుకోవాలా ఎండ్ వరకు దాని దానికి ఏంది ఏముంది దాని పైన ఏముందో అది అది చూస్తేనే నువ్వు మోసంలో ఉండవు నువ్వు మోసపోవు కానీ క్రైస్తవులు అనేక మంది మోసపోతారు చివరి కాలంలో విషయాన్ని మనం చూస్తాం అక్కడ కాబట్టి ఆయనలో దాచబడలా ఓడా అదేంటది చిత్తి సారకప్పు మానుతో నీ కొరకు ఓడను చేసుకునన్నాడు చిత్తిసారకప్పు అంటే ఒక చెట్టు అది ఆ చెట్టు మొద్దు ఆ చెట్టు మొద్దుతోని మీరు ఓడను కట్టుకోవాలంటే అది ఆ మొద్దు చాలా గట్టిగా తుప్పు పట్టదేమో లేక నీళ్ళకి కుళ్ళిపోదేమో ఆ చెట్టు చెక్క అటువంటి చెట్టు చెక్కతోని చేసుకోమన్నాడు కాబట్టి బాగా అర్థం చేసుకోండి సరే నేను నా దగ్గర స్ట్రాంగ్ నంబర్స్ లేవు ఈరోజు కాబట్టి చితి సారకపు అంటే ఏందో నేను చెప్పలేను మీకు ఒకవేళ మీరు వెతుకుంటే వెతుకుండా లేకుంటే వచ్చారని నేను చూస్తా ప్రయత్నిస్తా చితి సారకపు మ్రాను అంటే అది దేనికి సంబంధించింది ఆ దేనికి అది కుళ్ళదు ఆ చచ్చినా కుళ్ళదు దాన్ని కట్ చేస్తే చచ్చిపోయినట్టే కదా చెట్టు కాబట్టి ఉప్మాన్త్తిగా అది వేసుకో సాదృశ్యంగా ఉంది చెట్టు కాబట్టి అది కుళ్ళిపోదు వర్షంలో తుఫాన్లో ఎక్కడ కొట్టుకున్నా ఆ తుఫాన్ల రాళ్లకి రాపాల కొట్టుకున్నా కొండలకి కొట్టుకున్నా దానికి ఏమీ కాదన్నట్టు అంత గట్టిది అన్నట్టు కాబట్టి మన ప్రభువు కూడా అటువంటి వాడు అన్నదానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి అటువంటి చెట్టుతో ముద్దతో ముద్దుతోనే నువ్వు ఓడను కట్టుకోవాలనేసి నోవాహుకు జ్ఞాపకం చేసింది దేవుడు కాబట్టి అటువంటి ఓడలో ఉంటేనే నువ్వు కాపాడబడతావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది కానీ రాక్చర్కల్ బోధకులు ఏమంటారు తెలుసా చూడు నలభై దివారాత్రులు వర్షం పడ్డప్పుడు ఏం జరిగింది నీళ్లు అమాంతంగా లేచినాయి ఓడ మధ్యాకాశానికి ఎత్తపడింది కాబట్టి సంఘం ఎతబడతది అని బోధిస్తారు అది మోసం కాబట్టి మనం చెప్పాలా నువ్వు ఎంత పైకి మళ్ళా కిందికి రావాల్సిందే ఓడ అరవత పర్వతం మీద ఆగేది కదా అని ఓడానికి చెప్తారు ఆ నుంచి ఆ పాస్టర్కి ఎవరు చెప్పాడు కానీ నువ్వు చెప్తావు ఓడ పైకి కానీ చివరికి మళ్ళా కిందికి దిగొచ్చిందా లేదా కాబట్టి మధ్యలో ఉండేది ఎక్కడ లేదు వాక్యం నువ్వు ఖచ్చితంగా కిందికి రావాల్సిందే ఎందుకంటే ప్రభు కిందికి రాబోతుండే అపుస్తకార్యంలో క్లియర్గా చెప్పింది ఆయన భూమి మీద తిరిగి కాబట్టి ఆ ర్యాప్చర్కల్ట్ బోధకులకు నువ్వు ఇవి కఠినంగా చెప్పాలా ఎందుకంటే వారు వారు చెప్పే వాక్యం విని లక్షలాది గొప్ప ప్రజలందరూ నశించిపోతున్నారు వాళ్ళందరూ మరణించబోతున్నారు కాబట్టి నీకు ఈ విషయాలు బాగా అర్థం కావాలా నోవా ఓడా ఆ జలప్రలయం ప్రళయం నాడు మధ్యాకాశానికి ఎత్తబడింది కాబట్టి అది ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉంది అని బోధించిండేవాడు అది వినడానికి బాగుంటుంది కానీ అది మోసం ఆ రెత్తిగా మోసగిస్తున్నారు మనుషులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఓడలో కాపాడబడలా అన్నదానికి సాదృశ్యంగా ఉంది నీళ్లు శ్రమల కాలానికి సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి లోకంలోనికి నీళ్లు వచ్చినాయంటే శ్రమలకి సాదృశ్యము మహాశ్రమలు ఎందుకంటే లోకం అంతటా మునుగుతుంది నీళ్లు లోకాన్ని ముంచుతుంది లోకమంతటి శ్రమ ఉండబోతుంది కాబట్టి ఆ శ్రమలకి నువ్వు తప్పించుకోవాలంటే ఓడలో భద్రపరచబడాల ఆయననే దాచబడలా ఆయన చెంగున ముడివేయబడలా ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి వాక్యాలు ఎన్ని వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ తుడిచి వేస్తాడు జఫన్యల కాబట్టి మన కాలంలో గంభీరంగా అది జరగబోతుంది ఆల్రెడీ ఆది ఒకసారి మనం చూస్తున్నాం ఏడవాధ్యాయంలో దేవుడు ఈ ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశును తురిచివేసిండి కానీ ఒక చిన్న గుంపును కాపాడి కదా జీవరాశులలో కూడా రెండు రెండు జతలన్నిటి కాపాడి అది విధానం దేవుని ఏర్పాటు విధానం అనమాట అదే రీతిగా సదమ గుమర కాపురం స్థల కాలంలో కూడా తురిచివేసి ఎట్లా నామరూపాలు లేకుండా కాల్చివేసిండి కడగ రెండవ విధానం కాబట్టి మొదటిది ఆదికాండంలో జరిగింది అంటే నోవ కాలంలో జరిగింది రెండవది లోతు కాలంలో జరిగింది మూడవది మన కాలంలో జరగాల్సింది కాబట్టి మూడవది అంటే భయంకరమైనది అనేది కాబట్టి మూడు అంటే చివరిది అన్న విషయాన్ని జపన్య మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి తను ఎందుకు వాటిని జీవ జీవులను మనుషులను అందరినీ తుడిచివేస్తున్నాడు అన్న విషయాన్ని మనం కొంతకాలం నుంచి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం అని ఎందుకు వారిని తుడిచి అన్నాడు అన్న విషయాన్నే రెండవ అధ్యాయం అంతా వాటికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి మొదటి అధ్యాయం అంతా ఆయన మహాదినము సమీపించినది సమీపమాయను యహోవ దినము సమీపమాయను యహోవ దినము సమీపమేను ఆయన మహాదినము సమీపమాయను ఆయన ఉగ్రత దినము సమీప ఆయను కాబట్టి దినము ఆయన మహాదినము ఆయన ఉగ్రత దినము ఇవన్నీ ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ మూడు ఒకటే దినానికి సాదృశ్యం ఏంది అంటే శ్రమల కాలానికి సాదృశ్యము శ్రమలు ముగించే దానికి సాదృశ్యం అంటే యహోవ దినము ఆరంభమై అంటే శ్రమల ఆరంభమై ఆ ఉగ్రత దినము అంటే చివరిది అన్నట్టుగా అది లాస్ట్ అన్నట్టు ఇంకా దాని తర్వాత ఉండదు దాని తర్వాత యుగ సమాప్తి అన్నట్టు కాబట్టి అది యహోవ దినము ఆరంభమై ఎప్పుడు ఆరంభమైంది రెండు సంవత్సరాలకు ముందే అయింది పర్లగరాజ్యము సమీపించింది అని బాప్తిజం ఇచ్చి యోహాను ఎప్పుడు ఆరంభం స్టార్ట్ చేసిండు రెండు వేల స్టార్ట్ చేసిండు కాబట్టి యహోవ దినము ఆరంభమైంది అప్పుడు అది మన కాలంలో ఇప్పుడు నడుస్తూ ఉంది మహా దినము సమీపమాయను కాబట్టి ఆయన ఉగ్రత దినము సమీపమాయను మహాదినము యహో దినము ఇవన్నీ ఒక కాలానికి సంబంధించింది కాబట్టి ఆయన ఆయన దినము ఆరంభమై ముగించే దినానికి మనం సిద్ధపడుతున్నాం ఆశ్చర్యం ఏందంటే మనము ముగింపు కాలంలో ఉన్నాం దేవుని శిష్యులు ఆరంభంలో ఉన్నారు మనము ముగింపు కాలంలో ఉన్నాం కాబట్టి మనకు మన కాలంలో ఇవన్నీ నెరవేరుతున్నాయి అన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి నీ కాలంలో నెరవేరే విషయాన్ని చాలా ఆసక్తితో గణించడం నేర్చుకోవాలి ఎందుకంటే ఏసులో ఉన్నాడు గొప్ప ప్రవక్తలు దేవుని బిడ్డలు ఇవన్నీ విషయాలు చూడాలని ఎంతో ఆశ కలిగిన వారు కానీ వీటిని వేటిని కూడా చూడలేకపోయినారు అనడం లేదా ఎందుకు చూడలేకపోయినారు అవి వారి కాలంకి ఆరంభమైనవి అంతే కానీ ముగించేవి వాళ్ళ కాలంలో కాదు వాళ్ళు ప్రభుని చూడలేకపోయినారు కానీ ప్రభు పుట్టినప్పుడు కూడా గ్రహించలేకపోయి గ్రహించలేకపోయినారు తన సొంత రక్త సంబంధికులే అతని సరే చివరికి ఒక తమ్ముడు గ్రహించగలిగిండు యాకోబు భక్తుడు ఒక్కడు తన శిష్యులలో ఒక తమ్ముడే వెంబడించి పదకొండు మంది తమ్ముళ్ళుంటే ఒక్క తమ్ముడే అతన్ని వెంబడించి తక్కిన వాళ్ళు అతను కాబట్టి ఆయన పుట్టినప్పుడు ఆయన ఎవరు స్వీకరించలే ఆయన సేవా జీవితంలో తన సొంత రక్త సంబంధికులే తనని తృణీకరించిండ్రు ఈ రోజు కూడా అదే జరుగుతుంది తన బిడ్డలు అనుకున్న వారు తనని తృణీకరిస్తాడు విషయాన్ని మనం గ్రహిస్తున్నాం కాబట్టి వీరు ఎవరు అన్న విషయాన్ని జఫన్య మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కొంతకాలం నుంచి ఈ తృణీకరించే వాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా మనకు మూడు గుంపులు కనిపిస్తూనే ఉంటాయి అన్న విషయాన్ని ఒక గుంపును మట్టుకు అతను ఎప్పుడు తన చెంగును ముడివేసుకుంటాడు లేక తన ఓడలో కాపాడుకుంటాడు అన్న విషయం నువ్వేం స్పెషల్ గా ఓడ అవసరం లేదు ఎందుకంటే నీ వల్ల కాదదు అది ఆల్రెడీ నీ కొరకు కట్టబడింది ఆ ఓడ యేసు ప్రభు అనే ఓడ మన ప్రభు మన తండ్రి మన కొరకు ఆల్రెడీ కట్టిండు అందులో మనం దాచ మనం దాచపడలా ఒకవేళ నువ్వు దాచపడతవేమో జాగ్రత్త అన్న విషయాన్ని మనకి రెండవ అధ్యాయము మూడవ వర్షంలో దేవుడు జ్ఞాపకం చేసింది అదే మనం రెండు వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఏందది దేశంలో సాత్వీకులై ఆయన న్యాయ అనుసరించు సమస్త దీనులరా యుహోను వెదకుడి మీరు వెదకి వినయము నీతిని అనుసరించినట్లు ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు అది చివరిది ఉగ్రత దిన చివరిది ఆ దినంన మీరు దాచబడాలా అంటే మీరు ఏం చేయాలా మీరు ఎంత సాత్వికలు అయితేనేది బయటికి కానీ మీరు కాదు మీరు ఎంత దినులైతేనేది బయటికి మీరు దినులా కనిపిస్తారు కానీ లోపల కాదు మీరు ఎంత నీతిమంతులైన గానీ మీరు అనుకుంటున్నారు నీతిని అనుసరించిన కానీ మీరు నీతిని అనుసరి అనుసరిస్తలేరు మీరు నీతిని అనుసరించటలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఒకవేళ మీరు ఈ మూడు విధానాలు మీ జీవితంలో అవలంబించుకుంటే అంటే మీరు సాత్వికంగా ఉండాలా మీరు దీన కలిగే ఉండాలా దాని తర్వాత నీతిని అనుసరించాలా అదే మత్ ఐదవ అదే మనం గర్ణిస్తాం కదా కొండ ప్రసంగం అంతా అదే కదా సాత్వికులు దీన మనసు మనసులు గలవారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు కదా సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంట కొంటారు అన్నాడు అదే రీతిగా నీతి నీతి గలవాడు ఆకలి తప్పులు ఆకలి తప్పులు గలవారు వారు తృప్తిపరచబడదురు కరెక్ట్ కాబట్టి నువ్వు బయటికి ఆ రీతి కనిపించచ్చు కానీ హృదయంలో నువ్వు ఆ రీతిగా లేవు అన్న విషయాన్ని ఆ రెండవ మూడవ వచనంలో దేవుడు మన జ్ఞా జ్ఞాపకం చేసింది చూడండి ఓకే సార్ మా తైసు వార్త ఆయుదవాధ్యాయము ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం దేవుని సేవ జీవితంలో ఉండే ముఖ్యంగా ఆయన సత్యాన్ని ప్రేమించేవారి అప్పుడైనా నోరు తెరచి ఇలాగూ బోధింపసాగింది రెండవ వచ్చిన నుంచి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పర్ణగ రాజ్యము వారిది నీకు తెలుసా ఈ విషయము ఆత్మ విషయమై అంటే చెప్పండి ఏంటి ఆత్మ విషయమే అంటే ఆత్మ దేనికి అనుకరంగా అనుకరించబడింది మిమ్మల్ని సత్యంలో నడిపించడం కొరకు కాబట్టి ఆత్మ విషయమై దీనులైన అంటే సత్యాన్ని అన్వేషించి దాని కొరకు నువ్వు ప్రయాస పడుతూనే ఉండాలి నా వల్ల ఇది కాదు నా వల్ల ఇది కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయాల కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు అంటే సత్యాన్ని ప్రేమించడం కొరకు సత్యాన్ని అన్వేషించడం కొరకు ప్రయాసంతో జీవించేవారు పర్లోగరాజ్యం వారిదే కాబట్టి నీకే అర్థమైతుంది పర్లోగరాజ్యం పర్లోగరాజం వారిదే అంటే పర్లో రాజానికి సంబంధించిన జ్ఞానము వారిదే పర్లో రజం ఎక్కడ నీకు తెలిస్తే నువ్వు పరిగెత్తావు అక్కడికి అది తెలియనప్పుడు అది ఎక్కడ ఉంది గాలిలో దాని కొరకు వెతుకుని నేను ఇంకా అది వస్తుందేమో నేను మధ్యకర్షణ పోతున్నామో ఎతబడుతునేమో అని నువ్వు నమ్ముకుంటున్నావు అవి బ్రహ్మపరుచు ఆత్మను దేవుడు వారికి అనుగ్రహించను అని కాబట్టి రాక్చర్కల్ టు బోధ లో ఉండేవారికి అందరికీ ఈరోజు బ్రహ్మ పుట్టించు ఆత్మను దేవుడు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు వాళ్ళు సత్యాన్ని ప్రేమించలేదు కాబట్టి దర్శనం మనం చూస్తున్నాం కాబట్టి మనం బ్రహ్మ పుట్టు ఆత్మను ్రహించాలా వివేచించాలా ప్రతి ఆత్మను వివేచించమన్నాడు కాబట్టి భ్రమ ఆత్మ ఏది నువ్వు దాని గ్రహించాలా అందుకొరకు నువ్వు ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలా సరే మన వాక్యం జఫన్య నుంచి దాటిపోతాం కొంచెం లోతుకు వెళ్తే ఎప్పుడన్నా అవకాశం ఉంటే మరీ దీర్ఘంగా వీటిని ధ్యానిస్తాం గాని ఆత్మ విషయమై దీనిలైన వారు ధనిలు పర్లోకరాజం వారే నీకు పర్లోగరాజానికి సంబంధించిన జ్ఞానం కావాలంటే ఆత్మ నువ్వు దీనత్వం కలిగి ఉండాలి తగ్గించుకోవాలా ఇంకా ప్రయాసంతో నేర్చుకోవాలి విషయాలు మనకి ఇంకా ఫైవ్ పర్సెంట్ కూడా బయలుపరచబడలేదు నేను అనుకుంటున్నా ఇంకా ఎన్నో ఉన్నాయి బయవుల్లో వాక్యాలు ఎన్నెన్నో ప్రవచనాలు ఇంకా చిన్న ప్రవచనాలే ప్రవక్తలే మనం ధ్యానించినాం పెద్ద ప్రవక్తల గురించి ఎక్కడ ధ్యానించినాం దానికి ముందు రాజా గ్రంథాలు ఎక్కడ ధ్యానించడం అవన్నీ కాగా దా గ్రంథం ఎప్పుడు ధ్యానించినము ప్రడ్రం ఎప్పుడు ధ్యానించినాం అసలైన అవన్నీ సంపూర్ణత అక్కడే కదా ఉగ్రత దినం సంపూర్ణ తక్కడే కనిపిస్తుంటుంది నీకు అవన్నీ మనం ఎప్పుడు ధ్యానించినాం బోలకు సంబంధించిన వాక్యలు ఎక్కడ ధ్యానించినాం ధనించమా ఏడు బుర్ర సంబంధించిన వాక్యాలు ధ్యానించినమా ధీనంగా ధ్యానించమా మొదటి బుర ఊదినప్పుడు ఏం జరుగుతుంది రెండవ బుర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అది ధ్యానించినమా ధ్యానించలే అంతవరకు మనం పోలి అక్కడక్కడక్కడ ధ్యాని గంధము అక్కడక్కడక్కడక్కడ ధ్యానించడం కానీ మనం నిజంగా వారికి ధ్యానించలే కాబట్టి ఆత్మవిషమై దీనులైన వారంటే ఈ యొక్క సత్యాన్ని ప్రేమతో ఆసక్తితో ఆయన వెతకడం సత్యం అంటే ఏ స్ప్రవ్ కదా ఏ స్ప్రవ్ని ఆసక్తితో వెతికినప్పుడే నీకు పర్లవరాజ్యం దొరుకుతుంది ఎట్ట దొరుకుతుంది వాక్యంలో ఎక్కడన్నా దొరుకుతుంది వాక్యంలో దొరికిందంటే ఆటోమేటిక్గా నీకు దొరికినట్లేదు తర్వాత ఎందుకంటే అందరు అక్కడ ఇక్కడ ఉందని చూస్తున్నారు ఎక్కడ వస్తుంది ఎప్పుడు వస్తుంది పర్వరాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు కానీ ఆయన అంటున్నాడు అది ఇక్కడ అక్కడ ఉండదని వీలు పడదు పర్లవరాజ్యము ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పడానికి వీలు పడదు అన్నాడు అంటే ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కడ ఉంది ఈ క్షణం అనేది అది ఇక్కడుంది అక్కడుంది అని చెప్ప వీలు ఎందుకంటే పర్లోక రాజ్యం మధ్యలోనే ఉన్నది అన్నాడు కాబట్టి ఆ సత్యం ఎప్పుడు పేర్పరచబడుతుంది నువ్వు ఆత్మవిషయమే దీనత కలిగినప్పుడే కాబట్టి కొండమీది ప్రసంగం అంత సునాసంగా ఎప్పటికీ అర్థం కాదు దాని మీద కటల్ కటల్ పుస్తకాలు ఉన్నాయి ఇంత లావు లావు పుస్తకాలు కేవలం ఆ పది పన్నెండు వర్షాలలో ఆ పది పన్నెండు వర్షనాలు ఇంత లావు పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలు ఎప్పుడు చదవాలా ఆసక్తి కలిగే వాళ్ళు చదువుతూ నాకు తెలుసు రెండు రెండు వేల పేజీలున్నా చదువుతారు నాకు తెలిసి ఒక పాస్టరుండే నాకు చాలా ఇష్టం ఆయన ఆయన ఒకటే మాట చెప్తాడు నేను నేను రక్ష నాకు నమ్మకం ఉంది నేను ప్రభు నమ్ముకున్నా కానీ నాకు బైబుల్లో ఎక్కడ ఏం వాక్యాలన్నా నాకు తెలియవు కానీ నేను మటుకు చరిత్ర పుస్తకాలు అన్ని ఎన్ని గడనని చదువుతా మంచం మీద పండుకొని టేబుల్ ల్యాంప్ వేసుకొని ఆ చరిత్ర పుస్తకాలు రెండు వేల చరిత్ర బైబుల్ చరిత్ర క్రైస్తవ సంఘపు చరిత్ర మొత్తం ధ్యానిస్తా నేను ఎక్కడెక్కడ ఉన్న ఈ మూల అన్ని ఆసక్తి అది ఆయనకు అటువంటి ఆసక్తి సరే మనకు కూడా అటువంటి ఆసక్తి సరే ఎంతమందికి ఉంది ఇది చదవనియకుండా కూడా అడ్గిస్తూ ఉంటాడు కానీ నీకు ఆసక్తి ఉన్నదా అందుకే పలవరాజ్యం నీకు కనిపించకుండా ఉండడానికి వాడు నిన్ను భ్రమ పెడతా ఉంటాడు మధ్యాకాశంలో ఉంటది పలోవరాజ్యము ఇంకెక్కడో పైన ఉంటుంది అని వాడు భ్రమ పెడతా ఉంటాడు నువ్వు ఆ భ్రమలో నుంచి బయటకు రావాలా అప్పుడే దీనత్వం అంటాం దీనత్వం కలిగి అంటే ప్రయాసంతో వాడిని నేర్చుకోవాలా తగ్గించుకోవాలా నాకు అంతా వచ్చాడు నీకు రాదు దీనత్వం అంటే అర్థం అదే నిన్ను నువ్వు తగ్గించుకొని ఆత్మవిషమై నిన్ను తగ్గించుకోవాలంటే సత్యాన్ని అన్వేషించడం కొరకు నీ నువ్వు సత్యాన్ని అర్ధం చేసుకోవడం కొరకు నిన్ను నువ్వు తగ్గించుకొని వెతికినప్పుడే నీకు పర్వరాజ్యం దొరుకుతది పర్లవరాజ్యం సంబంధించిన సత్యాలు బయలుపరచబడతాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండ్రుడు అదే రీతిగా దుఃఖపడి వారి వారు ఓదార్చబడతరు దేని విషయంలో దుఃఖపడుతున్నావు బాగా అర్థం చేసుకోండి గొప్ప జనం కొరికే సాత్వికులు ధనిలు వారు భూలోకం ను మన ప్రభు ఎప్పుడే సాత్వీకులు అని బైబుల్ చూడండి ప్రభు ఒక్కడే సాత్వికుడు ప్రభు ఒక్కడే దినమనస్సు గలవాడు అతని ధరించుకుంటే నీకు సాత్వికము అతని ధరించుకుంటేనే నీకు దిన దిన దినత్వం కాబట్టి ఆయననే దినత్వం గలవాడు ఆయననే సాత్వికుడు కాబట్టి మనం ఆయనను ధరించుకోవాలి ఎట్టుకు క్రీస్తుని ధరించుకున్నది ఆయన వాక్యాన్ని ధరించుకోండి ఆయన సత్యాన్ని ధరించుకున్నది అప్పుడే నీకు స్వతంత్రం అప్పుడే నువ్వు ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటావు అంటే ఈ లోకాన్ని జయిస్తావు ఈ లోకం మీద విజయం భూలోకాన్ని స్వతంత్రించుకుంటామంటే రాజాలు వేసుకుంటామనేది కాదు ఈ లోకం మీద విజయం పొందుతాం మనం అన్న విషయాన్ని ఈ లోకం ఈ లో నేను ఈ లోకాన్ని జయించినా అంటాడు నేను ఈ లోకాన్ని జయించిన అంటే ఈ లోకంలో ఉండే శోధనలను జయించినా ఈ లోకంలో ఉండే బలహీనతల మీద నేను జయించిన నేను మరణాన్ని జయించిన కాబట్టి ఆ గుణగణం గురించి మాట్లాడుతున్నాడు మనము ఈ లోకాన్ని జయిస్తాం ఆయన ఎట్లయితే జయించండో మనం కూడా అటే జయిస్తాం అన్న విషయం చెప్తుంటు నీతి సరే మనం ఇందాక నుంచి చదవ్యం కాదు చూస్తుంది జఫానే నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధనిలు వారు తృప్తిపరచబడదురు అంటే రక్షణ అనుభవం గురించి నీతి అంటే రక్షణ అనుభవం ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన శిల మీద కాబట్టి మనకి ఆ యొక్క ఆ ఆకలి ఉండాలి అని నా కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిండు రక్తాన్ని కార్చిండు సమస్తం సమాధాన పరచుకుండు నా జీవితాన్ని ఈ సృష్టిని ఆయనతో సమాధాన పరచుకున్నాడు అతనితో అసమాధానంగా ఉన్న ఈ సృష్టి తన మరణం వల్ల అతనితో సమాధాన కాబట్టి మనం కూడా ఆ రీతిగానే ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నీతి కొరకు మనము ఆకలి తప్పులు కలిగి ఉండాలా అంటే రక్షణ అనుభవం మనకి రక్షణ అనుభవం అవసరము అదే రీతిగా అనేకుల జీవితాలలో రక్షణ రావాలా అన్న ప్రయాసం అన్నట్టు దాని కొరకు మనం ఆకలి తప్పులు కలిగి ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వారు ఖచ్చితంగా తృప్తి పరచబడతారు అది విశ్వాసం కనికరం గల వారు ధనిలు కనికరము పొందుదురు ఇది మనకు చాలా అవసరం గొప్ప జనం పట్ల మనం కనికరం చూపించరు ఎందుకంటే ఆయన ఎరుసలేం చూసినప్పుడల్లా దాని మీద కనికరం చూపించింది ఎరుసలేం చూసినప్పుడు ఆయన ఏడ్చిండు ఎరుసలేం చూసినప్పుడు ఆయన ఏడ్చిండి అంటే పరమ ఎరుసెలం లాగున్న ఈ యొక్క అపోస్టేట్ చర్చ్ అంటారు ఇంగ్లీష్లో అపోస్టేట్ చర్చ్ అంటే మతపరమైన బోధ మనుషుల కల్పితపు బోధలో ఉన్న చర్చ్ అపోస్టేట్ చర్చ్ అంటారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు మనం ఈ పదాలను నేర్చుకోవాలా ఎందుకంటే తెలుగులో దాన్ని విశదీకరించడం చాలా పెద్ద సెంటెన్స్ అయితుంది కాబట్టి అపాస్టెట్ చర్చ్ అంటే మతపరమైన బోధ లోకాధితపరమైన బోధ భూతముల బోధ మనుషుల కల్పితములలో జీవిస్తున్న సంఘము అని అర్థం దాన్ని కాబట్టి ర్యాప్చర్ కల్ట్ అంటే మీకు తెలుసు ఎత్తబడే సంగపు బోధలో విశ్వాసముచ్చిన సంఘం విశ్వాసముచ్చిన క్రైస్తవ జనాంగం అన్న విషయానికి సాదృశ్యం హృదయ శుద్ధి గల వారు దేవుని చూచెదరు సమాధాన పరచ వారు ధనిలు వారి దేవుని కుమారు అనబడతరు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధనిలు పడలో రాజ్యము వారిదే సరే చివరికి గొప్పచనము ఆ లాస్ట్ వచనం వాళ్ళకి సంబంధించిందే కాబట్టి వాళ్ళందరూ నీతి నిమిత్తమై హింసింపబడతారు చివరికి ఎందుకంటే స్టార్టింగ్ లో ఉన్న నీతిని పట్టుకోలేదు వాళ్ళు ఆ వాక్యం అటనే ఆరంభమవుతుంది కదా స్టార్టింగ్ లో ఉన్న నీతి నీతి ఆకలి దప్పులు కలగకుండా ఏమవుతుంది చివరికి నీతి ఏమవుతుంది హింసించబడతారు పైన ఉన్న వచనం నీతి కొరకు ఆకలి తప్పులు గల వారి దానిలో వారు తృప్తిపరచబడతరు మీకు అది లేకపోతే చివరికి నీతి నిమిత్తము హింసింపబడతావు కాబట్టి రక్షణ అనుభవంలో ఉన్నవాడివి అందులోనే ఆకలి కలిగి ఉండాలా అనేకులు రక్షింపబడలా అన్న ఆకలిలను జీవించాలన్న విషయాన్ని అటువంటి ఆకలి కలిగి నీకు ఉండాలా అన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి జపనీ గ్రంథం రెండవ అధ్యాయంలో మూడవ వర్షంలో దేశంలో సాత్వికులై ఆయన న్యాయ అనుసరించు సమస్త దినుల యుహోను వెదకొడి మీరు వెదకి వినియమ నీతిని అనుసరించడలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుతారు దాచబడుతురు మత్ శువార్త ఐదో అధ్యాయం పదో వర్షం నుంచి మనం చూస్తే గొప్ప జనం అంతా శ్రమల పాలవుతారన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు చూడండి నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్దముగా చెడ్డ మాటలు ఎలా మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పట్లక మీ ఫలము అధికమగను ఇలాగ మీకు పూర్వ మందు ప్రవక్తలను హింసించి ఒకసారి జరిగింది ఇప్పుడు జరగబోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మన ప్రభు ఈ విషయాన్ని మనకి ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు నేను తిరిగి రప్పిస్తాను ఇవన్నీ తిరిగి నెరవేరుతా ఉంటాయి పూర్వమందు ప్రవక్తలందరినీ వారు ఆదిత్యగా హింసించి చంపారు అట్లనే మిమ్మల్ని కూడా అని చెప్తున్నాడు చెప్పిండట్లనే తప్పక ఇవి నెరవేరుతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు తప్పక ఇవి మీ కాలంలో నెరవేరుతాయి అనే విషయం ఆయన ఆయన అభిధి ఇప్పుడు కాదు ఇవన్నీ మనం వింటున్నాం ఇవి ఖచ్చితంగా నెరవేరుతాయి అన్న స్థిరత్వమైన మనసు మనకు ఉండాలా ఇవన్నీ తప్పక నెరవేరుతాయి అందుకోరికే కదా మనం ఇంత ప్రయాసంతో ఇంత కష్టం ఉంటున్నా ఇంత దూరం పరిగెత్తుకుంటూ వస్తున్నాం ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాం ఎందుకు వస్తున్నాము ఇవి తప్పక నెరవేర్తే ఇవన్నీ సత్యం వీటిని మనం నేర్చుకోవాలా అనేట్లా ప్రకటించాలా అందుకోరికే నువ్వు స్వానీత నమ్ముకుంటే నాకు తెలుసు అనుకుంటే నీకు ఏం తెలియదు పరోరాజ్యం గురించి నాకు అంత తెలుసు అంటే నీకేం తెలియదు కాబట్టి నాకేం తెలియదు ప్రవ్వ నువ్వే నాకు నేర్పించు ప్రవ్వ నేను నీ దగ్గరకు వచ్చినా నేర్చుకోవడానికి కొరకు అని మరియా ఉత్తమమైన అని ఎన్నుకున్నది అని ప్రభు సాక్ష్యం మరియా గురించి ఎందుకు ఆయన పాదల చెంత చేరి ప్రతిరోజు నేర్చుకుంటుంది ఆమె వాక్యం ఆయన పాదాల చెంత చేరిన వారిని ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు కదా ఆయన మరణించక ఒక స్త్రీ అత్తరు బుడ్డి అంటారు కదా దాన్ని అత్తరు బుడ్డి అంటరా అచ్చ జటా మాంసి అంటారు కదా దాన్ని అంటే అత్తడి బుట్టిని అట్ట అచ్చ జటా మాంసి అంటారు అంటే ఆ బాటల్ ఆ బాటల్ని ఆ పదంతో పీల్చిర్రు ఆ తెలుగు అసలైంది అది ఆ తెలుగు పోయి ఇంకేదో తెలుగు వచ్చింది ఇంకొత్తంలో ఇంకా రకరకాల తెలుగు వస్తుంది అంతేనా వస్తాయి ఇప్పుడు రకరకాల తెలుగులు వస్తాయి అరే అసలైన తెలుగు వస్తుంది కదా తెలంగాణ ఇంకా వచ్చేసినట్లే చాలా మంది ఉన్నారు రాదు రాదు అన్నారు నేనన్నా ఖచ్చితంగా వస్తుందని చెప్పిన రెండు సంవత్సరాల క్రితం ఖచ్చితంగా వస్తుంది మీరు చూస్తున్నట్టే సవాళ్ళు లేదు సార్ రాదు సార్ అని చాలా మంది అన్నారు మీరు సవాలు వేసినా ఎక్కువ నేను చెప్తాను మీకు ఖచ్చితంగా వస్తుంది అది ఎందుకంటే అది విధానం ఎందుకు వస్తుంది అనేది మీరు నన్ను అడగద్దు వస్తే ఏం జరుగుతుందంటే మీరు అడగద్దు కదా ఎవడు ఎట్లున్నా కానీ మన సేవా జీవితము ఒకటే మీ పౌరసత్వము పరలోకం మందు ఉన్నది పేద జ్ఞాపకం చేసిండు మీరు ఏ సిటీకి ఏ కంట్రీకి ఏ స్టేట్కి సంబంధించిన కానే కాదు మీరు ఈ లోకానికి సంబంధించిన అసలే కాదు అనడా నేను ఈ లోకానికి సంబంధించిన వాళ్ళని నేను ఈ లోకస్తుల్ని కాను అనడు కాబట్టి మీరు కూడా ఈ లోకస్తులు కాడు కారు అనడైనా కాబట్టి అదే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం మనకి ఈ లోకంతో ఏ పని లేదు మన పౌరసత్వము పరలోకం మందు పరలోకం ఎక్కడున్నది మీరు నవ్వుతూనే ఉంటుంది అది చెప్తేనే కదా కాబట్టి అక్కడెక్కడో ఉంది గాలిలో అనేది కాదు అంత పైన పేరు చూస్తే ఎప్పుడో శ్రీన్ అనేది కాదు ఆయన ఖచ్చితంగా మనం మనం మన మధ్యలో అడుగు పెట్టబోతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుందాం అది కండ్లకు కనిపించడు ఇప్పుడంతా మన ఆత్మకు కనిపించిన వాక్యాలు ఇవన్నీ నిజంగా కండ్లకు కనిపించేది ఎందుకంటే మెరుపు తూర్పున ఉదయించి పడమటి వరకు ఏ రైతుగా కనిపించినో అలాగనే మనుషుఖం అనేది అన్నాడు మేస్ వార్త విరునాలుగు అధ్యయంలో కాబట్టి కళ్ళకు కనిపిస్తుంది మనం అందరం అది చూస్తాం సరే ఒకవేళ మీరు దాచపడకపోతే ఏమవుతుంది అన్న విషయాన్ని కొంచెం క్రిందికి పోతే చూపిస్తుండడు అది మనం పోలవరం జనించినాం అదేంటది నాలుగవ వచనం నుంచి గాజా నీర్జనమగును గాజా పట్టణము గాజా అంటే బలమైనది కదా బలమైనది అన్న విషయాన్ని మనం చూసినాం అదే రీతిగా మీరు ఏం చేయాలంటే ఆ బైబుల్ సరే బైబుల్లో కొంతమంది రాయరు ఎందుకంటే అది రాస్తే ఆయిల్ స్ప్రెడ్ అయిపోతుంది అనేది కానీ మంచి పెన్ను తీసుకోవాలా ఇట్లా స్ప్రెడ్ కానీ పెన్ను ఏదంటే ఆ క్వాలిటీ పెన్ను తీసుకొని అక్కడనే రాసుకోవాలి అక్కడ గాజా అనే పదం దగ్గర బలమైనది అని రాసుకోవాలా మీరు ఇంకెక్కడ పోయి వాక్యం చెప్తూ అవి చెప్పాలా వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక దేవుని యొక్క ఏమంటుందని ఏ అథారిటీని నువ్వు ఈ యొక్క వాక్యం చెప్తున్నామంటారు కదా ఏ స్ట్రెన్ అడిగినాను వాళ్ళు ప్రశ్నించారు నీకు అథారిటీ పైనించి రావాలంటాడు పిలాత్తో కూడా దేవుడు అంటాడు నాకు అధికారం ఉంది ఏ అధికారము చేత మీరు వీటిని ప్రకటిస్తున్నారు అన్నాడు అపుస్తకాలు కూడా చూస్తాం ఏ కూడా వాళ్ళు అదే ప్రశ్నించారు మీరు ఏ అధికారము చేత వీటిని వీటిని ప్రకటిస్తున్నారు పిలాతంటాడు నీకు తెలుసా నాకు అధికారం ఉంది నేను విడిచిపెట్టడానికి అప్పుడు ఏ స్ప్ర అంటున్నాడు నీకు ఏ అధికారం లేదు ప్రతి అధికారము పైనుంచి రావాల్సిందే నీకు ఆ అధికారం ఉంటే చేయగలవు లేకుంటే చేయలేవు కాబట్టి అధికారం అనేది మనకు పయనించి రావాల్సిందే మనకు అధికారం ఇచ్చింది ఎస్ ప్రభే మనంతా మనం ఏం చేయలేం కాబట్టి ఏ అధికారము చేత మనం వీటిని ప్రకటిస్తాం మన ప్రభు ఇచ్చిన అధికారం చేత కాబట్టి ఎందుకు ఇచ్చిందంటే ఆయన అధికారాన్ని మనము ఆయన మహిమ కొరకు వాడుకోవాలని అనడానికి ఇచ్చిండి కాబట్టి మీరు ఎవరికైనా ప్రార్థన చేస్తేప్పుడు ప్రభా మీ యొక్క అధికారం వాటి నేను ప్రార్థన చేస్తున్నా మీరు ఇచ్చిన అధికారాన్ని మీ యొక్క మహిమార్గమై ఇతని జీవితాన్ని నేను వాడుతున్నాను మీరు ఇచ్చిన అధికారమైంది సమస్త శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చిన అన్నాడు కాబట్టి చీకటి శక్తుల మీద నీకు అధికారం ఇచ్చి నువ్వు నాకు అధికారం ఇచ్చినా కదా ఈ అధికారాన్ని నీ మహిమ కొరకు నేను వాడుతున్నాను ప్రభావ ఈ బిడ్డకి సంపూర్ణమైన విడుదల ప్రకటించిన అయినా నువ్వు ప్రార్థించి ఖచ్చితంగా నెరవేరుతుంది తప్పక నెరవేర్తుంది ఇంకా వాక్యాన్ని ఆ రీతిగా వాడితేనే అద్భుతాలు జరుగుతాయి సరే మన మీద కండ్ల అద్భుతాల గురించి మనం ఆసక్తి చూపిస్తలేము అసలైన అద్భుతము ఒక పాపి తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని స్వీకరించినప్పుడే అసలైన అద్భుతం ఈ సృష్టిలో అన్న విషయాన్ని కాబట్టి మనం ఎప్పటికైనా వాక్యాన్ని తారుమారు చేసుకోవద్దు అసలైన అద్భుతము పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితంలోనికి రావాలా ప్రభుత్వ సాహసంగానికి జీవించాలా అదే సృష్టిలో గొప్ప అద్భుతం యోనను కూర్చున్న తప్ప వేరే సూచనలు లేవు మీకు ఇవ్వనన్నారు కాబట్టి అదేంటి మరణమే గొప్ప అద్భుతం ఈ సృష్టిలో మన మన పాపుల కొరకు ఆయన మరణించి మనకి విముక్తి కల్పించండి అదే గొప్ప అద్భుతం సరే స్వస్థతలు ఉన్నాయి రోగాల నుంచి విడుదల కల్పిస్తారు దేవుడు ఖచ్చితంగా అది మనం సంపూర్ణంగా విసిస్తాం ఎందుకంటే ఆయన కుంటి వారిని లేపించండి చనిపోయిన వారిని లేపేయండి అవన్నీ అద్భుతాలు కానీ అన్నిటికంటే ముఖ్యమైన అద్భుతము పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని స్వీకరించడం ఆయన కొరకు జీవించడం అనేది అసలైన అద్భుతం కాబట్టి గాజా గాజ పట్టణము నీర్జన మగును ఆస్క్యలోను అంటే స్థిరమైన పట్టణము బలమైన వారు ఆ గాజ అంటే బలమైన వారు ఆస్క్యలోను అంటే స్థిరమైన వారు అష్టోదు అంటే శక్తిగల వారు అన్న విషయాన్ని మనం పరివారం నువ్వు బలమైన వాడివి కావాలా నువ్వు స్థిరమైన వాడివి కావాలా శక్తిగల వాడివి కావాలా నీకు అవన్నీ ఎవరిస్తారు యేసు ప్రభు తప్ప ఎవ్వరు నీకు బలం అనుగ్రహించరు యేసు ప్రభు తప్ప ఎవరినీ స్థిరం అనుగ్రహించారు స్థిరత్వం అనుగ్రహించారు యశుప్రు తప్ప ఎవర్ నీకు శక్తిని అనుగ్రహించారు పరుషుత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని నందుదురు అనడు లేదా పరిశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి అన్నాడు ఏం శక్తి అది దేవుని యొక్క సత్యానికి సంబంధించిన అది కాబట్టి పరిశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు శక్తి కొట్లాడే శక్తి కాదు సైతం తొక్కే శక్తి చీకటి సమూహములతో కొట్లాడే శక్తి దేవుని యొక్క వాక్యం అనే కడ్గాని పట్టుకుండే శక్తి కాబట్టి శక్తి అనేది ఈ లోపతమైన శక్తి కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల కానీ మీరు నీతిమంతులుగా ప్రవర్తించుతూ నేను బలవంతుణ్ణి సాత్వికంగా బయటకు కనిపిస్తూ నాకు స్థిరత్వం ఉన్నది నేను శక్తివంతుణ్ణి అని అనుకున్నావు కానీ నిన్ను ఎక్రోనుగా మార్చేస్తా అన్న విషయాన్ని మనం వచ్చేవరం పోయిన వరని కాబట్టి ఎక్రోను ఎక్రోను పటణము దున్నబడును ఎక్రోను పట్టణము దున్నబడును కాబట్టి ఇవి నాలుగు స్థలాలకి సాదృశ్యం కాబట్టి ఎక్రోను అంటే పెరికి వేయబడినది అని అర్థం కాబట్టి పెరికి వేయబడిన సరే మీరు అనొచ్చు పెరికి వేయబడితే దున్నుతనే పెరికి వేయబడతారు తెలుసా మీకు పొలాల్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ జొన్న సొప్పలు కానీ చెత్త చెదరం ఉంటాయి పాత పంట అయిపోయినాక ఎండిపోయేవి ఆ ఎట్ట బయటకు వస్తాయి దున్నుతనే బయటకు వస్తాయి దుంతినే అవన్నీ సావల్ అయిపోతుంది దాని ఏమంటారు కదా చెదనబట్టడం చెదను పట్టడం అంటారు దాన్ని దున్నినప్పుడు ఆ వేలతో పాటు అవన్నీ బయటకు వచ్చేస్తాయి దున్నుతనే బయటకు వస్తాయి దాని తర్వాత చెత్త అంతా తీసేసి ఒక మూలగేసి కాల్చేస్తారు అది విధనం దాని నీళ్లు పెట్టడం దాని తర్వాత మళ్ళా విత్తనాలు నాటడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి లేడు మనకు ఆ విషయంలో కూడా మనకి వాటిని అర్థం చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎంత బలమైన వాడివి కావచ్చు ఎంత స్థిరంగా ఉన్నానే నాకు ఏం కాదులే నాకు సమృద్ధిగా ఉంది ఈ సంవత్సరం నేను సమృద్ధిగా తింటా తాగుతా పండుకుంటా అనుకుంటే ఈ రాత్రి చనిపోబోతున్నావు అంటున్నాడు కాబట్టి నువ్వు స్థిరంగా ఉన్నా ఎంత శక్తివంతమైన నువ్వు ఎంత గొప్పడమైన లోకంలో ఎంత పవరునో నీకు నువ్వు ఖచ్చితంగా పెరిగి పడతావు ఎందుకు నువ్వు బయటికి నీతిమంతులు లాగున్నావు కానీ నేను నీతి లేదు నువ్వు బయటికి సాత్వికంగా ఉన్నావు కానీ నువ్వు లోపల సాత్వికంలో లేవు నువ్వు బయటికి దీన మనసులు కలిగిన వాడి అలా ఉన్నావు కానీ నీలో దినత్వం లేదు నీలో నీతి లేదు నీలో సాత్వికం లేదు నీలో దినత్వం లేదు బయటికి కనిపిస్తున్నావు బుద్ధి కన్యక అంటేనే అర్థం నువ్వు బయటికి కనిపిస్తున్నావు నీలో బుద్ధి లేదు అంటే నీలో ప్రభు లేడు అన్న విషయాన్ని కాబట్టి నువ్వు ఖచ్చితంగా పెరిగి అన్న విషయాన్ని దాన్ని అదే రీతిగా దేవుడు ఇంకా కొంచెం ముందుకు మనం తీసుకెళ్లి చూపిస్తున్నారు చూడండి సముద్ర ప్రాంతమందు మందు నివసించు కెరెయుల సముద్ర ప్రాంత మందు నివసించు కెరెలయులారా కెరేయుల కదా సముద్ర ప్రాంత మందు మీకు శ్రమ ఫిలిస్తీయుల దేశమైన కనాను నిన్ను గూర్చి ఎహో సెలభిస్తుంది ఏమనగా నీ అందు ఒక్క కాపరేషన్ లేకుండా కెరతీలార మీకు శ్రమ కాబట్టి సముద్ర తీరంలో ఉన్న కెరతీలార మీకు శ్రమ అన్నాడు కాబట్టి ఇవన్నీ మీరు రీతిగా అర్థం చేసుకోవాలి ప్రపంచం ఉండే మనుషులకు సాదృశం అన్న విషయాన్ని జ్ఞాపకం వారి పేర్లు చూస్తే ఆత్మీయ సత్యాలు దేవుడు మనకు చూపిస్తాడు కెరతీలార అంటే జీవన జీవనాన్ని కాపాడేవారు అని అర్థం లేక కావలివారు అని కూడా అర్థం కెరతీలారా అంటే కావలివారు అని కూడా అర్థం కావలివారు లేక కెరతీల అంటే తెగవేయబడినది అని కూడా అర్థం జేమ్ స్ట్రాంగ్ నంబర్ త్రీ లో ఏముందంటే తెగివేయబడ్డవారు వీళ్ళు అని రాయబడింది అక్కడ వాటి కెరతీలరా అంటే తెగివేయబడ్డరు ఆయనలో నాటబడితేనే నువ్వు ఫలిస్తావు నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించినందుడు వ్యూహాన్స వార్త పదిహేను అధ్యాయంలో కాబట్టి తెగివేయబడ్డ వారు ఎవరు ఆయనలో నాటబడినవారు లేక ఆయనలో నాటబడి నేను నాటబడినని ధీమాగా ఉన్నవారు కానీ నాటబడలేదు అసలు నేను ప్రభు నమ్ముకున్నా అన్నారు కానీ ఆయనలో లేనివారు బయటికి భక్తిమంతులు భక్తి పరులు దాని శక్తిని ఆశ్రయించిన వారు అన్న విషయాన్ని ఫిలిస్తే దేశమైన కణను నీకు శ్రమ నిన్ను గుర్చి ఏ హోసలు వేసినందుక నీ అందు ఒక్క కాపరేషన్ ఉండడు కాబట్టి కనాను అంటే హాము సంతతి కదా కణాను హాము కుమారుడు కాబట్టి త్రీ సిక్స్ స్ట్రాంగ్ నంబర్ ప్రకారంగా కనా కణాను అంటే సిగ్గుపరచబడిన వాడు అన్నాడు సిగ్గుపరచబడినది అనార్థం కాబట్టి తృణీకరిపబడినది మన ప్రభువుని గురించి సిగ్గుపడిన వాళ్ళని ఆయన కూడా సిగ్గుపడుతున్నాను ఆయన కూడా మన గురించి కాబట్టి కణను సిగ్గుపరచబడినది అంటే దేవుని గురించి అది ఎప్పుడు కూడా ధైర్యంగా ప్రకటించినది కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నీ అందు ఒక కాప్రశ్ను లేకుండా నేను నిన్ను లయము చేతును మనం ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు అన్న విషయానికి జ్ఞాపకం బైబుల్ అంతటా ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా పాపంలో ఉన్న వాళ్ళు సిగ్గుపడ్డారు నుంచి బయటకు వచ్చినాక సిగ్గుపడది లేదు మనం పాపం నుంచి ఆయన నీతిలో పరిశుభరచబడ్డవాళ్ళం కాబట్టి రక్తంలో కడగబడ్డ కాబట్టి మనం ఇంకా ఎప్పుడు సిగ్గుపడం దేని విషయంలో సిగ్గుపడం అన్న విషయాన్ని అక్కడ అర్థం చేసుకోవాలా సముద్ర ప్రాంతమందు సముద్ర ప్రాంతము గొరెల కాపర్లు దిగు మేత స్థలమగును సముద్రము అంటే గొప్ప జనం సాదృశ్యం నీళ్లు గొప్ప జనం సాదృశ్యం సముద్ర తీరము తీరము అంటే ఒడ్డు ఇసుక సముద్రం నుంచి బయటకు వచ్చేది కాబట్టి బాగా తీసుకెళ్ళాలి గొప్ప జనాలకెళ్ళి బయటకు వచ్చినది గొప్ప జనులకెళ్ళి బయటకు వచ్చేది దేనికి సాదృశ్యము అది ఒక క్రైస్తవ గుంపు సాదృశ్యం ఆ నీళ్ళలో ఉన్నంత వరకు అది మిళితమైన సహవాసంలో ఉంటున్నది అంటే సగం సత్యం సగం అబద్ధంలో సహవాసం కలిగినది కానీ ఎప్పుడైతే ఆ సముద్రం నుంచి బయటకు వచ్చి ఒడ్డుకొస్తుందో అది వేరుపడినది అంటే మత జీవితం నుంచి వేరుపడినది ఎందుకంటే సముద్రంలో సర్పంలు తేళ్లు చేపాలు ఉంటాయి కాబట్టి వాటి సహవాసం నుంచి వేరుపడినది అన్న విషయం కాబట్టి దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే సీ కోస్ట్ అంటాం సముద్ర ప్రాంతము గొర్రెల కాపర్లు కాబట్టి గొర్రెల కాపర్లు అంటే లక్ష మంది సాదృశ్యం వీరు సముద్ర తీరంలో ఉంటారన్న విషయం కాబట్టి తీరము అంటే శేషము అని అర్థం మిగిల్చబడింది విడవబడింది అంటే సముద్రం నుంచి బయటకు వచ్చింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టు సముద్ర తీరము అంటే జేమ్ స్ట్రాంగ్ నంబర్ ప్రకారంగా 5116 అంటే దేవుని మందిరం అని కూడా అర్థం చూడండి సాధారణంగా దేవుని వాక్యాన్ని అనేస్తప్పుడు మనం వీటన్నిటిని విడిచిపెడతాం సముద్ర తీరము అనేసి విడిచిపెడతాం కానీ సముద్ర తీరము అంటే దేవుని మందిరం అని ఎట తెలుస్తుంది జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి హెచ్ హెచ్ జేమ్స్ స్ట్రాంగ్ డిక్షనరీ నంబర్ చెప్తున్నా నేను అక్కడ దేవుని మందిరం అని ఉంది కాబట్టి సముద్ర తీరం అంటే దేవుని మందిరం దేవుని మందిరంలో గొర్రెల కాపర్లు బాగా అర్థం చేసుకోండి ఇవన్నీ దేనికి సాదృశ్యం కాబట్టి లక్ష మంది దేవుని మందిరము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో వాళ్ళు లక్షల గొర్రెల కాపర్లు అంటే కూడా లక్ష మందికే సాదృశ్యం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి సముద్ర ప్రాంతం ముందు సరే అక్కడ కాదు సముద్ర ప్రాంత ప్రాంతము గొర్రెల కాపర్లగు కాపర్లు దిగు మేత సలమగును మందలకు దొడ్లు అచ్చట ఉండును ఎప్పుడుంటాయి కెరత్రీలంతా నిర్మూలించబడినాక అది శత్రులు గవిని మీరు స్వాధించ స్వాధీనపరచుకుంటారు స్వాస్థని మన కొరకు అనేకమైన స్వాస్థ్యాన్ని పార్లవ రాజ్యంలో అనేకమైన నివాసాలు మీ కొరకు నివాసములను సిద్ధపరుస్తానన్నాడు లేని నెలలో మీతో చెప్పేదన్నాడు నేను తిరిగి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ అందులోనికి తీసుకుని వెళ్తా అన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అక్కడ స్థలాన్ని ఏర్పరుస్తాడు అన్న విషయాన్ని ప్రభు అక్కడ జ్ఞాపకం చేసి ఇవన్నీ అతికినట్లుంటాయి నువ్వు ఎంత వాక్యం చూడు అందులో అనుమానం అనేది ఒక్క క్షణం ఉండదు కాబట్టి మనం ఇంత అనుమానించాం ఎవడు చూపిస్తే అనుమానించాం ఎందుకంటే వాడు మోసపుచ్చు ఆత్మలో భ్రమలో ఉన్నాడు కాబట్టి వాడు సగం సగం చూపిస్తాడు కానీ మనకి ఎట్టి అనుమానం ఉండదు కానీ మనం మటుకు వాడు చెప్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా వినాలా ఖచ్చితంగా నువ్వు సగమే చెప్పినావు నువ్వు మోసం అని ఫ్రాంగా గా చెప్పాలా ఆ దినము నువ్వు చెప్పకపోతే ఎంతో మంది వాణ్ణి బోధల పడి విడిచిపెడతారు వారు ఆ తమ మందలను మేపుదురు అంటే లక్ష మంది గొప్ప వాక్యాన్ని ప్రకటిస్తారు అని అర్థం గోరెలను గొర్రెలకు మే గొర్రెల కాపర్లు గొర్రెల మందలను మేపాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏ రీతిగా మంచి పచ్చిక బయలలో మంచి నీళ్లు వాటికి మనం పెట్టాలా మంచి ఆహారం వాటికి పెట్టాలా అది మన విధానం మనం నేర్చుకుంటున్న విధానం దాని తర్వాత అస్తమయము అంటే సాయంత్రం పూట వారు అష్కె అష్కెలోను ఇండ్లలో పండుకొందురు చూడండి హస్కలోను అంటే స్థిరమైనది అన్నాం కదా నువ్వు ఎప్పుడు పండుకుంటావు భయంతో పండుకోలేం కదా భయం ఉంటే పండు నిద్ర ఎప్పుడు రాదు నిద్ర స్థిరంగా ఉంటే నీ కదా కాబట్టి హస్క్యలోను అనే సత్యము ఎప్పుడు నీకు అర్థం కావాలా నువ్వు గొర్రెల కాపర్లు చెప్తున్న వాక్యాన్ని విన్నప్పుడు నీలో స్థిరత్వం వస్తుంది అప్పుడు నువ్వు నిద్ర ఎంత కాలమైంది వేరు ఇంత మంచిగా నిద్రపోయి అంటారు కదా ఎప్పుడొస్తా స్థిరత్వం ప్రభులో ఉంటేనే స్థిరత్వం యేసు ప్రభులో ఉంటేనే స్థిరత్వం అప్పుడే నువ్వు అక్కడ వారి గృహాలలో ఇండలో పండుకొందురు మోయాబు వారు చేసిన నిందయు అమోను పలికిన దూషణ మాటలు నాకు వినబడను సరే మారా రెండు గుంపుల గురించి మాట్లాడుతున్నాడు ఇది లోకం అంతటా నెరవేరేది అనేది ఒక విషయం అర్థం చేసుకోవాలా ఎన్ని దేశాల గురించి మాట్లాడం గాజాపట్నం గురించి మాట్లాడంండు ఆస్కలోను అస్దోత్ ఎక్రోను కెరెత్తీయులు కనానీయులు ఫిలిస్తీలు ఇవన్నీ అయినాయా ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము మోయాబీల గురించి అమల గురించి మాట్లాడుతున్నాం ఇవి కూడా చూడండి మత జీవితానికి సాదృశ్యం ఉంటాయి చూడండి ఎందుకంటే వాళ్ళు కూడా యహోవదేవ్ని స్థితించిన వాళ్ళు కాబట్టి పాత నిబంధన కాలంలో క్రైస్తలకు సాదృశ్యం వాళ్ళు లేక ఇస్సాయిల్ ప్రజలకు సాదృశం ఆత్మీయ ఇస్సాల్ గా మార్చబడాల్సిన వాళ్ళు కానీ శారీరకంగా ఉండిపోయారు విషయాన్ని కాబట్టి మోయబు వారు చేసిన నిందయు అమోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడను కాబట్టి నీ సేవ జీవితంలో నువ్వు ఎవరి మీద నిందలు మోపుతున్నావు ఎవరిని దూషిస్తున్నావు అన్న విషయాన్ని జాగ్రత్త పడాలా మనం మన సేవ నిందల మోపే సేవ కాదు దూషించే సేవ కాదు ఇది రక్షణ సందేశం ప్రేమ సిద్ధాంతం మనం ఎప్పుడు ప్రకటించినా ప్రభు ప్రేమను ప్రకటించాలా శిల తన చేసిన త్యాగాన్ని అది చాలా ప్రాముఖ్యమైంది నీ సేవ జీవితంలో ఆరంభము ముగించే టైంకి అందరినీ శిలవ దగ్గర తీసుకొని రావాలా బోధ చాలా మంది టక్కునే బంధించేస్తారు బోధ నువ్వు ఆటోమేటిక్గా వాళ్ళని శిలో దగ్గర తీసుకొని రావాలా ఇదే మంచి దినము ఆయన కృప నిత్యము ఉండును అంటే ఈ క్షణం ఉంది నీకు ఆయన కృపా నీకు కావాలంటే నీ జీవితానికి సమర్పించుకో అది సంపూర్ణంగా ఈ ఇక్కడ విస్తరించబడింది ఈ దినం నువ్వు ఆయన నీ జీవితానికి సమర్పించుకో నీ పాపాలు ఒప్పుకో అని నువ్వు పిలవాల వాళ్ళని మరణానికి పిలవాలా శిలువ మరణం దగ్గరికి పిలవాలా ఆయన చూడాల వాళ్ళు ఆ రోజు నువ్వు చెప్తున్న వాక్యంలో కానీ మోయాబు అమోను మీరు శిక్షించబడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటుంది ఏ రీతిగా చూడండి నా జీవంతోడు మోయాబు దేశము సదమ పట్టణము వలెను చూడండి చరిత్రలో మోయాబు ఎట్లా ఉండేనో సదమ పట్నం అట్లా ఉండెను సదమ పట్టణం ఎట్లా ఉన్నదో మోయాబు అట్లా ఉంటుంది రెండుసార్లు చరిత్రలో కదా అంటే లోతు బిడలు ఎట్లా ఉండరు అన్న విషయానికి జ్ఞాపకం ఇస్తుంది లోతు యోహోని నమ్ముకున్నవాడు కదా అబ్రాము తన దేవుణ్ణి వెంబడించిన వాడు కానీ ఎట తరలి తన పిల్లలు మోయాబు సదమ పట్నం వలెను అమును దేశము గొమ్మరపట్నం వలెను అగును వాటి సదమ గొమ్మర ఎక్కడ ఉందో మీరు బాగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఒకప్పుడు దేవుణ్ణి సేవించిన పట్టణాలే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి మోయాబు అంటే హెచ్ అంటే అధిపతి అని అర్థం మోయాబు అంటే అధిపతి తండ్రి అని కూడా అర్థం తండ్రి యొక్క కుమారుడు అని కూడా అర్థం కాబట్టి తండ్రి కుమారుడు అంటే దేవుని బిడ్డలు అని కూడా అర్థం మోయాగు అంటే అమోను అంటే 5138 వన్ త్రీ ఎయిట్ మంద పశువుల మంద అని అర్థం సహవాసి అని కూడా అర్థం సహవాసి అంటే దేవుని బిడ్డ అని కూడా అర్థం ఒక రీతిగా కాబట్టి చూడండి అమోనియులు అంటే మంద లేక సహవాసి మయాబు అంటే అధిపతి లేక తండ్రి తండ్రి యొక్క కుమారుడు అని కూడా అర్థం కాబట్టి ఒక్క పదం మనం చదివి విడిచిపెట్టేది మనం వాటిని చూస్తా ఉంటే ఒక పదం నుంచి ఇంకో పదానికి దేవుడు తీసుకెళ్లి మనకి అసలైన సత్యం మీద చూపిస్తూ ఉంటాడు అది విధానం దేవుణ్ణి కాబట్టి మోయాబో ఏ రీతికైంది ఒక అధిపతి లాగా ఉండి సుధమా లాగా తయారైంది సుధమా అంటే దహించబడినది అనార్థం ఫైవ్ 5467 సిక్స్ సెవెన్ జేమ్స్ట్రాంగ్ నంబర్ ప్రకారంగా సుధమా అంటే దహించబడినది అనర్థం గొమరా అంటే కుప్పగా కూర్చబడినది అంటే నశించిపోయినది నశించిపోయిన కుప్ప నశించిన కుప్పలాగా ఉన్నది అని అర్థం ఇవన్నీ ముగ్గురు క్రైస్తవ కుంపులకు సాదృశ్యం ఇవన్నీ అవి ముండ్ల చెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును ఇంకా ఎప్పటికి కూడా అవి లేయ్యవు ఎప్పటికి కూడా అవి బాగు కావు అనే విషయం చెప్తున్నట్టే మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నశించిపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నా జన్లలో శేషించిన వారు ఆ దేశములను దోచుకుందరు నా జన్లలో శేషించిన వారు వాటిని స్వతంత్రించుకుందరు ఎవరు స్వతంత్రుకొచ్చారు సాత్వికులే సాత్వీకులే స్వతంత్రించుకుంటారు భూలోకము వారిది అసలైన సాత్వీకులు స్వతంత్రించుకోవాలి కానీ బయటికి సాత్వీకులు అనుకున్న వాళ్ళంతా నశించిపోయినప్పుడు నా ప్రజలు తను శేషించిన వారు శేషం అంటే జలసా శేషం అంటే లక్ష నలభై బైబిల్ అంతటా శేషము అంటే ఆయన మిగిల్చుకున్నవారు సముద్ర తీరం ఇసుక అంటే శేషము మిగిల్చుకున్నవారు కబటి ఇస్రాయేళ్ల దేవుడైన సైన్యములకు అధిపత్యకు యహోవ వాకు ఇదే వారు అతిశయపడి ఎవరు ఈ నశించుకునే వారంతా వారు అతిశయపడి సైన్యములకు అధిపత్యకు యహోవ జనులను దూషించిన ఎవరు అమునీయులు మోయాబీలు గనుక వారి గర్వము చూడండి ఈ గర్వం ఎక్కడుంది ఈరోజు ఎవరిలో ఉంది గర్వం గర్వంగా మాట్లాడే వీడు ఎవడు అంటుంది బాయిబుల్లా ఎవరన్నాడు అంతేనా వదలబోతున్నాడు కదా అక్కడ గర్వంగా మాట్లాడేది సైతాన్ బైబల్ అంతటా కాబట్టి ఎవరు గర్వంగా మాట్లాడినా వాడు సైతాన్ బిడ్డ అనే విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఎట్టి నేను గ్రేట్ అనేది చూపించడం లేదు ఒకడే గ్రేట్ ఇప్పుడు మీకు ఇంకొక గుంపు కనిపిస్తుంది చూడండి గర్వి గర్వించండి కదా అదే రీతిగా కనులు కలిగి తన ఆ ప్రరంగంలో మనం చూస్తాం ఎక్కడ మృగంల గురించి దానికి కళ్ళు ఉంటాయి కదా అది గర్వంగా మాట్లాడుతూ ఉంటుంది అక్కడ గత గర్వంగా మాట్లాడడం కడనగా మనం చూస్తాం కాబట్టి అది గర్వంగా మాట్లాడుతుంటుంది ఎప్పుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సాత్విక్ మన ప్రభు సాత్వికుడు కాబట్టి ఆయన బిడలమైన మనము సాత్వికులమే కదా వాడు గర్విష్ఠు కాబట్టి వాడి బిడలు కూడా గర్వంగానే మాట్లాడుతుంటారు గర్విష్ఠుల లాగానే మాట్లాడుతూ కాబట్టి మనకు ఆ గుణం అవసరం లేదు కదా మనం దేని కూడా గర్విస్తున్నాము దేని విషయంలో కూడా మనం గర్వించద్దు కదా గనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించిన ఏది కీడు నాశనం కుప్పగా కూల్తర్వాల్ జనుల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానంలో నుండి తమకే నమస్కారము చేయనట్లు భూమిలో దేవతలకు ఆయన భూమిలో దేవతలను ఆయన నిర్మూలము చేయును సరే దేవతలు అంటే ఈ లోకంలో రాజుల్లాగా ఉన్న వాళ్ళందరినీ నిర్మూలన చేస్తూ ఉంటున్నాడు నిజంగా దేవతలు లేరు బాగా అర్థం చేసుకోండి నిజంగా దేవతలు లేరు కానీ దేవతల్లాగా జీవిస్తున్నారు వీళ్ళు కాబట్టి వాళ్ళని అందరినీ నిర్మూలిస్తూ ఉంటున్నాడు బొమ్మలు బొమ్మలను నిర్మూలిస్తే అర్థం లేదు కదా ఆయన వచ్చినప్పుడు ఎట్టవాడిని పూజించాము ఆయన వచ్చినప్పుడు గజ గజ వరుకుతా మనుషులు కాబట్టి దేవతలను నిర్మూలించాలంటే దేవతల్లాగ ఈ లోకం నిలబట్ట అంటే రాజులు నేనే గ్రేట్ నేనే దేవుణ్ణి అన్నట్టు భావించేవాళ్ళు హేరోది ఉండే హేరోకుండా గుణగణం ఫరపుండే గుణగణం సన్ హెరీబుకుండే గుణగణం బౌలని రాజు అహశ్వరుషు పారసీక దేశపు రాజుకు అదే రీతి గుండే గుణగణం నెబుకద్ నిజర్ కట్టనే ఉండే నెబుకద్ కుమారుడైన బెల్ కూడా అదే గుణం ఉండే కాబట్టి రాజులకంతా దగ్గర నేనే దేవుణ్ణి మీ లోకమంతా నన్నే పూజించాలా కాబట్టి అటువంటి వారిని అందరినీ నశింపజేస్తా అంటున్నాడు దేవుడు ఇప్పుడు చూడండి పన్నెండో వర్షం నుంచి యహోవా నిర్మూలన చేయును యహోవా వారికి భయంకరుడుగా ఉండును ఆయన వచ్చినప్పుడు గజ్జ గజ కొట్టుకుంటూ సగల గోత్రాల వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తుతారు మత సువార్త ఈ వాక్యం చెప్తుంది ఈనాలు గద్దెం వాళ్ళు భయం వారికి భయంకరంగా కనిపిస్తున్నారంట ఇప్పుడు నుండి పరిణవషం కూషింగ్ లారా మీరును నా కడ్గము చేత హాతమవుతురు కూసు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఇథియోపియా ఉంది అంటే ఇథియోపియా అనేది ఒక దేశం ఈరోజుకుంది ఆఫ్రికాలో ఇథియోపియా అనే ఒక దేశం ఉంది ఒకటి ఇంగ్లీష్ రేబుల్లో కూ ఇక్కడేమో కూసు అనుంది ఇంగ్లీష్ రేబుల్లో ఇథియోపియానుంది కాబట్టి కూసు ఎవరంటే హాము సంతతి నుంచి వచ్చేవాడే కూసు అంటే కనాను హాము కనాను ఆ సంతతిని వచ్చేవాడు హాము మొదటి కొడుకు కూసు కూసు తర్వాత కనాను కాబట్టి కూసు సంతతి కడ్గము చేత హాతమవుదురు కూసు అంటే నలుప నలుపు నల్లనిధి అని అర్థం నల్లధనము అనర్థం H3569 లో కూషు అంటే నల్లనిది అని అర్థం కాబట్టి నలుపు పాపానికి సాదృశ్యం నలుపు పాపానికి సాదృశ్యం ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి ఉత్తర దేశం ఏది చూడండి అసురు దేశమును నాశనము చేయును సార్ మేము ఎన్నిసార్లు చూసినాం దేశం గురించి కదా ఈ మధ్య గత కొన్ని నెలల నుంచి చూస్తున్నాం మనం దిగదే ఒక సంవత్సరం అనుకోండి నహూము దానికి ముందు యోనా యోనా గ్రంథం నుంచి ఒకటి అసురు ప్రపంచాన్ని చాలా గడగడలాడించిన దేశం చాలా భయంకరంగా రాజ్యం వెళ్ళింది కానీ ప్రభుని నమ్ముకుంది యోనా ప్రవచించినప్పుడు ప్రభుని నమ్ముకొని గోనెపటలు కట్టుకొని ఉపాసలు ప్రకటించి వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని నమ్ముకున్నది కానీ వంద సంవత్సరాలకు అది చెడిపోయింది అనే విషయమే నహుము గ్రంథం నుంచి మనం నేర్చుకున్నాం వంద సంవత్సరాల తర్వాత అసురు చెడిపోయింది కాబట్టి ఇప్పుడు దానికి తీర్పు అన్న విషయాన్ని జపన్యా చేసినాడు కానీ నహూము కాలంలో అది నాశనం కానీ జపన్యా ఎందుకు దాని చెప్తున్నాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఈ అసూరు వేరే ఇది ఆత్మీయంగా పాతవి గతించినై సమస్తము కృతమైన అన్న కాబట్టి అసూరు అంటే ప్రపంచంలో బలంతో జయించేది బలం బలం బలమైనది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నా హన హస్తంను చాపి అశూరు దేశమును నాశనము చేయును సరే ఇప్పుడు కూసు అయిపోయింది అసూరు అయిపోయింది సరే అషుర్ నుంచి బయటకు వచ్చేది మూడవది బాగా అర్థం చేసుకోండి కూసు అశురు దాని తర్వాత నినివే నినివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును ఈరోజుకి కూడా అది ఆరిపోయిన ఎడారిలాగానే ఉంది అది ఈరోజుకి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రెండు సంవత్సరాల తర్వాత కూడా అది ఎడారిలాగా ఉంది ఒకప్పుడు ప్రపంచాన్ని గరెరలాడించిన పట్నం అది నినివే పట్నం అసూరు దేశానికి రాజధానిగా ఉంది కాబట్టి నిని సరే చూడండి అసూరు అంటే అసూరు ఎవరు లేదు సార్ అసలు ఆది నోవా పెద్ద కొడుకు షేము హాము యాపేతు షేము కుమరుడు అసురు షేముకి రెండవ కుమరుడు అసురు ఇవన్నీ మనకు కదులుతూ ఉంటాయి ఆది కాండంలో ఉన్న ఆ పిల్లలే అంత ఈ రాజ్యాలు అదే రీతిగా అబ్రాముకు తర్వాత మన ఇస్మాయిలు ఇస్మాయిలు తర్వాత ఇంకో కొడుకు పుడతాడు అబ్రాహంకి ముగ్గురు కొడుకులు పుడతారు ఇస్మాయిలు ఇసాకు ఇంకొకడు అయితే ఇస్మాయిల్ ద్వారా పది రాజ్యాలు వస్తాయి ఇస్మాయిల్ సంతతి ద్వారా పది రాజ్యాలు వస్తాయి వాళ్ళంతా ఉంటారు మళ్ళా దాని తర్వాత ఇసాక్ తర్వాత పుట్టిన వాళ్ళు కూడా విరుదంగా ఉంటారు ఇవన్నీ అట్లా తయారయ్యి దేవుని బిల్లలకి విరోధంగానే ఉంటాయి అంటే ఉపానితికి అర్థం చేసుకోవాల్సింది అంటే శరీరానుసారంగా అనుసరించే వాళ్ళు ఆత్మానుసారంగా అనుసరించే వాళ్ళకి విరోధం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ కాబట్టి శరీరానుసారంగా జీవించే వాళ్ళకందరికీ శ్రమ అనేది జకర్య గ్రంథము రెండవ అధ్యాయం చెప్తుంది మనకి కాబట్టి ఆ పేర్లు దేనికి సాధువు మనం చూస్తున్నాం అర్థం చేసుకుంటున్నాం అవన్నీ శరీరకంగా జీవించినాయన్న విషయాన్ని అసురు చాలా శరీరకంగా జీవించింది బలిష్టమైంది అది సిం అసరు కాలంలో సింహాలను పట్టేటోళ్ళు వాళ్ళు సింహాలని బట్టి వాటితో యుద్ధాలు చేసేవారు వాటిని యుద్ధంలో తీసుకొని పోయేవాళ్ళు అంత కఠినంగా యుద్ధం చేసేవాళ్ళు ఆ సింహము ఆ శత్రుల మీద పడి వాళ్ళని రక్కేసేది దాని భయంకి శత్రులు పరిగెత్తిపోయేవాళ్ళు సైనికులు అంత భయంకరంగా అసలు దేశానికి అది చిహ్నం సింహము చిహ్నంలా మన దేశం కూడా సింహం చిహ్నమే కదా రూపాయి మీద సింహం బొమ్మలు ఉంటాయి నాలుగు సింహాల బొమ్మలు మూడు సింహాలే కనిపిస్తాయి వెనక సింహం కనిపించదు మూడు సింహాల్లో బొమ్మ మన దేశానికి అదే రీతిగా అసలు దేశానికి కూడా సింహమే బొమ్మ ఉంది ఇంకేదైనా దేశానికి ఉందా శ్రీలంక దేశంకు కూడా సింహమే ఉంటుంది కదా ఇంకా చాలా దేశాలకు ఉంటుంది సింహం సరే అందరికీ ఒకటే సింహం ఉంటే మనకు మూడు సింహాలు నేను మన వీర విగర్ దాసలేదు నినివే పట్టణము ను పాడు చేసి దాన్ని ఆరిపోయినా ఎడారి వాలే చేయదును ఎడారి ఎడారి వాళ్ళే చేయును సరే నినివే అంటే దాగోను దేవతను పూజించేది అశురులు దాగుని దేవతను పూజించేవాళ్ళు అంటే మత్స్య కన్య కాని పూజించేవాళ్ళు కాబట్టి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను చూడండి అసూరు కానుకున్నదే నినివే కాబట్టి నినివే గొప్ప జనాదృశ్యం అసూరు ఇంకోటైనది ఎథియోపియా నల్లది నల్లది అంటే సర్పంచ్ సాదృశ్యం అంటే నల్లది నల్లది అంటే సర్పంచ్ సాదృశ్యం అంటే బలమైనది సింహము కాబట్టి తేలక సాదృశ్యం రక్కేరి కాబట్టి తేలక సాదృశ్యం అదే రీతిగా నినివే అంటే గొప్ప జన సాదృశ్యం నినివే ఈ రెండు గుంపులకి ఆనుకొని ఉంటుంది విషయం మనం చూసిన ఎప్పుడు దానిలో పశుల మందలు పండుకొను సకల జాతి జంతువులను గుంపులుగా కొడును అంటే నినివే మీద ఈ రెండు మొదటి రెండు గుంపులు పడబోతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఏమేమి చూడండి అవి సకల జాతి జంతువులు అది తర్వాత దానికి ముందు దానిలో సకల పశువుల మందలు పండుకను కాబట్టి పశువు నేనికి సాదృశ్యం జంతువులు పశువులు సర్ప సర్పంలో దాని తర్వాత సకల జాతి జంతువులు అంటే క్రూరమైనవి అంటే టైలక్ సాదృశ్యం దాని తర్వాత గుడబాతులు గూడబాతులు మీరు ఎప్పుడైనా చూస్తారా గుడబాతులు కొల్లేరు లాగా అనిపిస్తాయి ఇక్కడ కనిపించవు హైదరాబాద్ లో పోతే తెలుస్తుంది మీకు ఒక కాలం అది ఎండ కాలము దాకిపోయినాక వస్తాయి అవన్నీ ఇక్కడ వర్షాకాలంకి అవన్నీ అక్కడ సైబేరియా లేక రష్యా నుంచి ఇక్కడికి వస్తాయి మన దేశానికి వస్తాయి ఆంధ్రదేశం ఆంధ్ర ప్రాంతానికి వస్తాయి వచ్చి ఒక నెల వరకుండే అక్కడ ఆ కొల్లేరు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వాటిని కాపాడుతూ ఉంటారు వాటిని కొట్టనీయరు వారిని కొడితే వారి పోయి పోలీస్ స్టేషన్ లేస్తారు ఆ పశులను ఆ పక్షులని ఎవరు కూడా కొట్టద్దు అవి ఇక్కడికి వస్తాయి ప్రతి సంవత్సరము రష్యా నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి రష్యాకి వెళ్ళిపోతాయి వాపస్ ఆ పక్షులు ఆశ్చర్యం కదా అది వినడానికి కూడా వాటి గురించి చెప్తున్నాడు అంటే వాటిని ఇంగ్లీష్లో పెలికన్ అంటారు పెలికన్ అంటారు పెలికన్ అంటే కొంగలాగుండి మూతి చాలా షార్ప్ గా అది అది కొట్టిందంటే లోపల చాపను కొట్టుకొని వస్తుంది దాని బీక్ అంటుంది ముక్కు చాలా పొడుగు పుట్టదు అది దాని బాతు వేరే గుడబాతు వేరే బాతులు ఎగరవు గూడబాతు చాలా పైకి ఎగురుతుంది స్పీడ్ ఎగురుతుంది చూడడం కూడా చాలా పెద్దగా కాబట్టి మీకు తెలిసి ఇప్పుడు దాన్ని దేనికి సంబంధించిందని అది గూడబాతులను వారి ద్వారముల పై కమ్ముల మీద నిలుచును అవి పైన ద్వారములు వీటిని లింటెల్ అంటారు ఇంగ్లీష్లో లింటెల్ అంటారు కదా పై కమ్ములు వాటిని ఆ పై కమ్ముల మీద నిలబడి ఉంటాయట నువ్వు వస్తే వేసి కొడుతుంటాయట అంటే పొడుచుకుంటాయి పొడుచుకొని తింటాయి అన్న విషయం అది ఫరో దగ్గర భక్షకారకుని గురించి పానదాయకుడి గురించి వాళ్ళకి కళ వస్తుంది కదా వాళ్ళకి కళ వచ్చినప్పుడు యువసేపుని బాగా అడుగుతారు యువసేపు యువసేపు చెప్తాడు పానదాయకునికి ఏం జరుగుతుంది ఆ కళ భక్ష కారకునికి ఏం జరుగుతుంది ఆ కళ పానదాయకుడు ఏం చేసిండు తన కళ చెప్పినప్పుడు మూడోనాడు తిరిగి నీ జాబ్ నీ ఉద్యోగం నీకు దేవుడు అనుగ్రహించను నువ్వు తిరిగి ఫరోకి ఆ యొక్క గినెని అందిస్తావు ద్రాక్షరసపు గినెని అందిస్తావు అన్నాడు భక్ష కారకుని ఏమన్నా అంటే నీ తల మీద ఉన్న ఈ పిండి పిండి పిండి పిండి వంటకములన్నీ గంపలు ఉన్నాయి పక్షులు తింటున్నాయి కాబట్టి మూడోనాడు నువ్వు ఉరి తీయబడతావు అని చెప్తాడు అక్కడ నెరవేరినట్టు మనం చూస్తాం కాబట్టి అవన్నీ ఇప్పుడు సాదృశంగా మనం అర్థం చేసుకుంటాం పక్షులు నీ తల మీదకి వచ్చి కొట్టుకుంటున్నాయంటే అవి తేళ్లకు సాదృశ్యం నీ సంపాదన అంతా దోచుకొని పోతాయి అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం పక్షుల శబ్దములు కిటికీలో వినబడును అంటే చాలా భయంకరంగా ఉంటాయి అరుస్తుంటాయి కై కై కై అని అరుస్తా ఉంటాయి కదా చాలా భయంకరంగా ఉంటాయి పక్షుల శబ్దాలు అంటే అంత భయంకరంగా ఉంటుంది ఆ దినం అనే విషయాన్ని చేస్తున్నాడు గడపల మీద నాశనము కనిపించును వారు చేసిన దేవదారు కర్ర పని అంతటిని యోహోవా నాశనం చేయును సరే అవి తలమీద నుంచి కొడుతుంటే గడపల మీద పడిపోతూ ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం అవి అందరినీ దోచుకుంటే అందరిని చంపుతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు గడప అది పై కమ్ముల మీద ఉన్నప్పుడు కొడితే కింద పడి కావాల్సిందేవాడు అంత షార్ప్గా ఉంటాయి వాటి ముక్కు అందుకే దాని గురించి చెప్పాడు గూడబాతుల గురించి గొడబాతు చాలా స్ట్రాంగ్ ఉంటుంది దాని ముక్కు ఇంత పొడుగుంటుంది అది ఇంత పొడుగు ఉండి అది చాలా పవర్ గుంటుంది కళ్ళకు కొట్టిందంటే కన్ను దిగిపోతుంది లోపలికి అంత డేంజర్ అది గడప కమ్ల మీద నాశనము కనబడును కనిపించును వారు చేసిన దేవదారు కరపని అంతటిని యహోవా నాశనం చేయిను అంటే మీరు చేసిన సేవా జీవితం మీరు ఏమేమి కడుతున్నారు దేవదారు వృక్షాలతోని మందిరాలు కడుతున్నారు నాశనం అయిపోతాయి అన్నవి మనుషుల చేతులతో నిర్మించబడ్డ మందిరాలన్నీ నాశనమైపోతాయి అనే విషయాన్ని కరపని అంటే అది కరపని అంటే మందులు కట్టేటల్లో కరతునంత కరతోనిట్ల మందిరంలు కట్టేటోళ్ళు కాబట్టి అవన్నీ నాశమైపోతాయి యుగ సమాప్తిలో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచ్చు ఉత్సాహపడచ్చు నిర్విచారముగా అంటే ఏ దుఃఖం లేదు నాకు ఏ విచారం లేదు ఉండిన పట్టణము ఇదే అని ఇదే అది పాడైపోయేనే మృగమ్లు పండుకొను స్థలము ఆయనే అని దాని మార్గంన పోవారందరూ చెప్పుకొనొచ్చు ఈసరించచ్చు పోపోమని సైగా చేయుదురు సైగా చేయుదురు చేయదురు దినము ఆ పట్టం గురించి లేక మత క్రైస్తవ జీవితము ఏ రీతిగా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండే అది ఖచ్చితంగా పాడైపోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎందుకు అంటే అది విర్రవీగింది అది గర్వించింది నాకంటే నా వంటి పట్నము మరీ లేదు అని గర్వించింది కాబట్టి క్రైస్తవులలో ఎటువంటి గర్వం ఉండొద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి నాకేం కాదులే నేను నిర్విచారంగా ఉంటేనే నేను నేను దుఃఖపడను ప్రోత్సహిస్తాను నాకేం కాదు నాష్టము నన్ను తటస్థించదు అని అనుకుంటున్నారు కానీ అనుకునే రీతిగా జలప్రలం వచ్చి వారిని అందరినీ కోనిపోయిన విషయం మనం మత వార్త దినాలనే చేసుకుంటాం అదే రీతిగా గ్లూకాసు వార్త పాలన ఆధ్యమంలో మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం ధనికుడు సమృద్ధిగా నాకు ఆహారం అది నా కొటలను నింపుకునను ఈ సంవత్సరమే సమృద్ధిగా సమాధానంగా ఉంటానని అనుకుంటున్నాడు కానీ వాడు వాడి మీదకి హఠాత్తుగా మరణం వస్తుందన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా ప్రసంగి లోని ఒక వాక్యాన్ని చూసుకొని మనం ఈరోజు వాక్యాన్ని ముధించుకుందాం ఈ విషయం మీకు అర్థమైనప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఈ లోకంలో అనేది బాగా హెచ్చరికలాగా మీకుంటుంది ప్రసంగి రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పని అంతటిని నా తర్వాత వచ్చి వానికే నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి ఎందు నువ్వు ఎంత కష్టపడ్డా నువ్వు కష్టపడి ఏది సంపాదించినా నీ తర్వాత వచ్చేవాడి వాటిని అనుభవిస్తాడు అది నువ్వు తెలుసుకొని ఎంతగానో దుఃఖపడుతూ ఉంటావు ఎందుకు నేను ఇంత ప్రయాసపడ్డాను ఎందుకు ఇంత సంపాదించుకున్నా ఎందుకు ఇన్ని భూములు ఇన్ని రీండ్లు ఇంత ఆస్తి ఇంత డబ్బు ఏం లాభం అంత సంపాదించుకుని బ్యాంకుల బ్యాలెన్స్లో పెట్టుకున్నాను కానీ అందులో ఒక పైసని తినలేకపోయినానే అనేసి దుఃఖంలో మునిగిపోతూ ఉంటావు అసహ్యం అనిపిస్తుంది జీవితం అది ప్రసంగి నుంచి ఏమో మన ప్రభు కూడా ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిండు కదా కాబట్టి ఈ లోకంలో మనము ధనాన్ని ఆర్జించద్దు ఈ లోకంలో దేని కూడా ప్రభు నందు ప్రభు జ్ఞానమందు వరదులుట దేవుని చిత్తం విషయాన్ని జ్ఞాపకం చేసిండు కాబట్టి నువ్వు ఎవరికి నీకు ఎవరు అధిపతి లాగుంటారు విషయాన్ని మనం మతయసు వార్తలు ఒకసారి చూడండి వాక్యం దాని తర్వాత మనం వాక్యాన్ని ముగించుకుందాం మతయసు వార్త ఆరవాధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండ నేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షంగా నుండి మరి ఒకరిని మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేర సిరి సంపాదించుకోవాలా ఈ లోకంలో ఆస్తింత సంపాదించుకోవాలా సిరి అంటే మీరు బాగా అర్థం చేసుకోండి ఈ లోకాన్ని సంపాదించుకోవడం అనేది దేవునికి ఆపోజిట్ ఆయనకి వ్యతిరేకమైందనే విషయాన్ని అక్కడ చూస్తున్నాడు మీరు దేవు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరారు అందువలన నేను మీతో చెప్పినది ఏమి తిండిమో ఏమి త్రాగుదుమో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణాన్ని గురిచే ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గురిచే చింతించకుడి మనం చింతించద్దు దేని విషయంలో కూడా మరోసారి జ్ఞాపకం చేస్తుండు ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా దాని తర్వాత మీకు తెలుసు ఆకాశ భక్తుల గురించి చెప్తున్నాడు కాబట్టి మనము రెండిటికి దాసలం కాలేం దేనికి దేవునికి మరియు సిరికి దాసలం కాలం మనం తీర్మానించుకోలే రోజు నేను తీర్మానించుకుంటున్నా రోజు నేను దేవునికి దాసుని కావాలన్నా సిరికి దాసుని కావాలన్నా నేను తీర్మానించుకోవాలా యహోశుభ కూడా తీర్మానించుకున్నాడు కదా మీరు ఎవరిని సేవిస్తారు మీ ఎవరిని సేవించినా గానీ నేను నా ఇంటి వాళ్ళను యహోవానే సేవించదము అని తీర్మానించుకున్నాడు కాబట్టి మన జీవితం కూడా అంతే నువ్వు సిరికి కానీ ఒక దిక్కు సిరికి ఇంకో దిక్కు దేవునికి దాసులుగా ఉండలేరు గొప్ప జనానికి సాదృశ్యం అది గొప్ప జనానికి సాదృశ్యం మొదటి గు మొదటి రెండు గుంపులు దేవునికి ఎప్పుడు దాసుగా ఉండవు అవి ఎప్పుడు సిరికి దాసులే సర్పములు తేళ్ళు ఎప్పుడు సిరికి దాసులే వాళ్ళలో దేవుడు కనిపించడు వాళ్ళు దేవుని దూషించేవాళ్ళు వాళ్ళు దేవుని వ్యర్థంగా నా నామంని ఉచ్చరించరు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేవాళ్ళు దేవుని నామాన్ని వారి స్వార్థ కొరకు వాడుకుంటున్నారు సంపాదన కొరకు వాడుకుంటున్నారు కానీ గొప్ప రెండింటికి బానిస రెండింటికి దాసులు అది దేవునికి సిరికి దాసులు కాబట్టి వారి సిరిని దేవుడు తొలగించేస్తాడు శ్రమల కాలంలో వారి సిరి వాళ్ళ కండ ముందు నుంచి తొలగించబడ్డప్పుడు వాళ్ళు ఏమవుతారు దేవునికి దాసులు అవుతారు అది శ్రమలకు సంబంధించిన ఉపమానం శ్రమలు ఎందుకు పెడతాడు దేవుడు లోకంలో మనకంటే మనము ఈ లోకానికి బానిసలాగున్నాం దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయనకి మనము దాసులం అవుతాం కాబట్టి ఆయనకి దాసులు కావాలంటే ఈ లోకంలో నీకు ఇవి తప్పవు మనం అన్నిటి అనుభవించాలా శమల కొడి శమల గుండా పోతుంది గొప్ప జనం ఎందుకు అంటే వారి సిరిని ఆశ్రయించినారు ఒకటికు దేవుని ఆశ్రయించినారు రెండింటికి ఎవరు కూడా దాసులుగా ఉండలేరు అన్న విషయానికి జ్ఞాపకం చేసింది ఇంగ్లీష్ వైపులో ఏముందంటే ఇద్దరు యజమానులు నీకు ఉండలేరు ఒకడే యజమానుండాల దేవుడు ఒకడే యజమానిలాగా ఉండాలి ఈ లోకము మరియు దేవుడు నీకు యజమానిలాగా ఉండలేరు కాబట్టి నువ్వు తీర్మానించుకోవాలా అంటే సేవా జీవితంలో ముఖ్యమైనది మనకు అది మనం ప్రతి క్షణం మనకి ఎంటాడుతూ ఉంటాయి ఇవన్నీ నువ్వు ఎక్కడ పోయినా నువ్వు సేవా జీవితంలో ఉంటే వాడు ఎవడోసారి బ్రదర్ ఇక్కడ కొంచెం ల్యాండ్ ఉంది కొనుక్కుంటారా అరే అవును చర్చి కట్టుకోవచ్చు కదా అట్లా తలంపు వస్తుంది అప్పుడు నువ్వు ఆటోమేటిక్ సిరికి దాసుని కాబోతున్నావు కాదు నువ్వు జాగ్రత్తగా అవును దేవుని మందిరం దేవుడు కదా ఇవ్వాలా నేనేందుకు సమయపడాలా దేవుని మందిరం కట్టుకోవాలంటే దేవుడు కదా నేనేంది దాన్ని సంపాదించుకోవాలా అది తేడా మనకి సర్పములకు సర్పంలో ఏం చేసింటే పెద్ద చర్చ కట్టాలా నేను అందరు ఇక్కడికి రావాలా వాళ్ళు కానుకలు వేస్తే ఒక ఒక లక్ష మంది కానుకలేస్తే వంద రూపాయలు వేస్తే ఆ రోజుకి లక్ష ఇంటూ అంటే ఎంత తెలుసా మీకు లక్ష మంది ఒక రూపాయి ఇస్తే లక్ష రూపాయలు కానుక వాడు ఐదు రూపాయలు వేస్తే ఐదు లక్షలు కానుక వినడానికి బాగుందా అదే నడుస్తుంది ఈరోజు అందుకు చెప్తున్నారు మనకి అది కానే కాదు ముఖ్యం ఎందుకంటే కండ్ల ముందు వాళ్ళందరు కూలిపోతారు వాళ్ళంతా లంచగొండితనంలో జీవిస్తారు దేవుని గొప్ప జనం యొక్క కానుకలు అన్నీ సైతన ఉంటాయి పోలీసు వాళ్ళకి ఆ లోకల్ గుండాలకు వానికి వీనికి అందరికి పోతాయి పైసలు అధికారులకు పోతాయి గవర్నమెంట్ అథారిటీస్ పర్మిషన్స్ ఇచ్చటలకు పోతాయి పైసలన్నీ ఎవరి పైసా గొప్ప జనం పైసా ఇదే మీకు ఎన్నిసార్లు చూపిస్తున్నా గొప్ప జనం వాళ్ళు దోచుకుంటారు ఈ లోకస్తులు గొప్ప తెలియదు వాళ్ళందరూ గడపల మీద పడినప్పుడు అప్పుడు గుర్తుపడతారు అంతా పోగొట్టుకున్న మనిషి కానీ అది దేవుని విధానం నువ్వు సిరికి దేవునికి ఎట్టి పరిస్థితి ఆసుని కాలేవు మనం తీర్మానించుకోవాలి మనం సిరికి ప్రాధాన్యత ఇవ్వనివ్వద్దు అది ఆటోమేటిక్ గా వస్తుంటది నీకు ఎంత ఆహారం కావాలా ఎంత అది దేవుని విధానం ఆయన అనుగ్రహిస్తానడు మనం అదే స్థిరమైన మనసు కలిగి ముందు పోవాలా సమస్త ఘనత మహిమ ప్రభావం మన ప్రభుకే చెల్లాలా మన సేవ జీవితము మన జీవన విధానం వలన అటువంటి కృప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తాం కృపమైడా ఏసే మీకు వనాలనైనా ఎవరునూ ప్రవ్వ మీకునూ శరికి దాసలుగా ఉండలేరునైనా కానీ ఈ రోజు ప్రపంచమంతటా క్రైస్తవ సంఘము ఆ రీతికి ఉంది ప్రవ్వ కాబట్టి తండ్రి వారి సంపాదన అంతా వాళ్ళు కోల్పోబోతున్నారు ప్రవ్వ వారి ఆస్తి అంతస్తులన్నీ వారు కోల్పోబోతున్నారు ప్రవ్వ వారు ఎడారి వల్లే అవుతారనేసి మీరు ఇందాక చూపించరు నినివే కాపురస్లను అశురు కాపురస్లను ఎండిపైన ఎడారిలాగా మీరు చేస్తారు ప్రభావ వారి పచ్చదనం అంతా మీరు తీయేస్తన్నారు ప్రవ్వ ఎందుకు అంటే వాళ్ళు మీకును ఈ లోకానికి దాసుల్లాగా ఉన్నారు ప్రభ్వా ఈ లోకాన్ని తృణీకరిస్తే మేము మీకు దాసులుగా ఉండగలం నైనా రెండింటికి దాసుల్లాగా ఉండలేం ప్రవ్వ కాబట్టి మీ యొక్క విధానం అది శ్రమల గుండా పోనిస్తూ ప్రవ్వ ఈ లోకాన్ని తృణీకరించుకుంటే బిల్లగా మీరు మమ్మల్ని తయారు చేస్తారు కానీ ప్రవ్వ మేము ఈ సత్యాన్ని ముందుగానే గ్రహించినాం కాబట్టి తండ్రి మాకు ఈ లోకంతో ఏ పని మీరు లోకాన్ని జయించినారు ప్రవ్వ మేం కూడా జయించాలా అడుగడుగునా పొంచి ఉంది ప్రవ్వ గడప దగ్గర పాపం కాబట్టి మేము దాన్ని అసహించుకోవాలా ప్రవ్వ ఈ లోకపు విధానాలను ఈ లోకపు ఆచారాలను మేము అసహించుకోవాలా ప్రవ్వ యథార్థతతో పరిశుధతో నిండు మనస్తో మిమ్మల్ని సేవించాలా ప్రవ్వ నిండు మనసుతో మిమ్మల్ని ప్రేమించాలా ప్రవ్వ అటువంటి జీవితంలో మమ్మల్ని నడిపించండి అయినా మా జీవితాలు తిరిగి మీకు సమర్పించుకుండగా తండ్రి మీరే మీ యొక్క ఎన్నికల్లో భద్రపరచుకోండి తండ్రి మీ కృపలు మరోసారి జ్ఞాపకం చేసుకోండి మా శరీరాన్ని స్వస్థపరచండి శైతరాజన్ తొకటకు లేవండి తండ్రి ప్రవ్వా ఓ ప్రవ్వ సమస్త శత్రు బలవంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినన్నారు ప్రవ్వా కాబట్టి ప్రవ్వ మీ ఇచ్చిన అధికారాన్ని మేము మీ మహిమ కొరకు వాడుతున్నాం ప్రవ్వా ప్రతి ఒక్కరికి మీ యొక్క స్వస్థతను ప్రకటిస్తున్నాం అయినా ప్రతి ఒక్కరికి మీ యొక్క రక్షణ ప్రకటిస్తున్నాం ప్రవ్వా ప్రతి ఒక్కరికి మీ యొక్క విడుదల ప్రకటిస్తున్నాం ప్రవ్వా అటువంటి సేవ జీతం నడిపించి మీరు ఆకవరకు మమ్మల్ని అందరి సిద్ధపరచుకోమని రానయన్న ఏ శ్రీక్రీస్తు పరిషత్ తండ్రి ఆమె మన ప్రవైన ఏసు క్రీస్తుకు కృప సమద నడిపింపు మనందరికీ సదాకాలంతో అయిన గాక ఆ అమ్మాయిని హరళీయ జీతం స్థిర పరిచయం మీరు మహింపొండమనే